good morning ladies and gentlemen i have come to this session on business idea generation and evaluation that's the topic madam sabita has given to me and uh, thanks for the nice words of introduction rather we to greet me in good humor or to create an expectation in your minds that here is a sample of the person who is likely to address you for the next stone half 3 hours now i love to move away from here keeping in view the strength of the audience i am sure by voice would reach you so i will switch off this system probably i don't need the godless if it is absolutely necessary then we will think of it at the outset i would like to know how many of you do actually teach this paper i am safe because any deficiencies of mine will easily be identified by one who knows the subject for others we are all travelling in the same notwithstanding my experience as a commerce professor This particular paper I have not taught because it was not there when I was a student or a teacher. So some experience, some common sense, dash, dash, dash, has given me a feel that I can accept the responsibility and Savita Madam has suggested to me. So I am sharing my ideas with the freshness of, uh, what shall I say, I will not use the word innocence, but with the freshness of a child. I am able to admire the beauty in the nature along with all others. What happened? Someone will please cancel it. And also pass on that pen to me here. Pen, pen, pen. I'll take care. Amma, give me your remote. Oh, I think it is working. Okay, let's see. can i give that remote also the front row lights may be switched off amma please lights those four lights particularly and if possible these two tube lights as i am very near it will not be operating friends i am showing you a question mark what does it imply what does it imply can i just move this uh, somewhere nearer or will this wired things prevent me. Just help me, because I want it somewhere here. we can recall what happened to it god disturbed it huh? oh yes yes yes i think it is taking some time signal so receive chest kuntunani okay. so probably i am restarting it a question makes us think it means not the same thing but different things to different people depending on the tuning of the mind how prepared you are for the session how prepared you are this morning what is the knowledge you have at this moment how you are willing to look at it these are the basic things that a question triggers in our mind why ask questions we ask questions to know the answer we ask questions to verify whether others know what we don't we also ask questions to find out quite likely you have a different perception or a different angle compared to what i seem to be knowing if you have a closed mind it will create problems if you have an open mind you are willing to listen and learn if i have a feeling that i know everything under the sun about this subject i need not worry about anyone else or anything else my attitude will be different my behavior will be different but if i have an open mind i am willing to listen and learn naturally over a period of time i will gain more questioning is self introspection questioning helps us to know what we know and what we do not know when we know that we do not know we tend to know it it creates an urge in our mind to gather more information So over a period of time we will be richer and richer because of our attitude towards questioning and learning. But if we have a sort of, well I am something like a, I am not. Uh, I am a gold medalist, why should I worry about these people who are in front of me? If that is the sort of attitude, probably you will be missing many opportunities of collecting useful information. It has been put beautifully in a different context. That is, unconscious incompetence unconscious incompetence. I do not know that I do not know. When exposed to different people I will come to know that I do not know and you know so much more. So it must become conscious incompetence. I know that I do not know. Now that I know that I do not know it must make me learn. So it becomes conscious competence. when i become conscious of my competence then i must absorb it in such a wonderful manner it must become unconscious competence look at these four beautiful phrases unconscious incompetence conscious incompetence conscious competence and unconscious competence by the way how many of you cannot follow telugu andarkochcha evarkanna raada మాట్లాడొచ్చారు సార్ ఏమ తెలుగులో కూడా చెప్పొచ్చుగా వ్యాపారం కేవలం ఇంగ్లీష్ మీడియం వ్యాపారం కాదు కదా తెలుగులో కూడా చెప్పొచ్చు కదా తెలియదు తెలియదు తెలియదని తెలుసుకున్నప్పుడు తెలుసుకోవాలని అనిపిస్తుంది తెలుసుకోవాలని అనిపించినప్పుడు తెలుసుకోవటం మొదలు పెడతాము తెలుసుకోవటం ఎప్పుడో ఒకప్పటికి ఏదో ఒకటి తెలుస్తుంది ఏదో ఒకటి తెలిసినందువల్ల తెలుసుకోవాలనే తపన పెరిగి మరికింత ఎక్కువ తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాము అలా ఎక్కు తెలుసుకుంటూ పోయి గర్వం రానప్పుడు నమ్రత ఉన్నప్పుడు అబ్జార్బ్ చేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత తెలుసు అనేది కూడా తెలియనంత స్థితికి అబ్జార్బ్ అయిపోతాం ఇప్పుడు ఉదాహరణకు ఎవరినైనా ఏడో ఎక్క చెప్పండి సార్ అంటే నిల్చు అగ్గ చెప్పేస్తారు ఏడో ఎక్క నేర్చుకున్న మొదటి రోజున ఎలా పడ్డా అవస్థపడ్డాం మనం మధ్యలో ఎవరైనా ఏడో కడకడ కడగడ అప్పచెప్పేశారు అప్పచెప్పాక నేను ఆరేళ్లంత అని మొదటి నుంచి మొదలెడితే గానీ మనకు గుర్తొచ్చి రావాల ఇప్పుడు ఎక్కడెడి నాకు చెప్తారు మీకు అర్థమవుతోందా అన్కాన్షియస్ కాన్ఫిడెన్స్ అంటే అంటే ఒక ఎడ్యుకేషన్ మనిషికి ఇవ్వవలసినటువంటి ఈ అపరాటస్ ప్రోసెస్ ప్రొసీజర్ ఏమిటంటే ఈ క్వశ్చనింగ్ ఎబిలిటీ ఎక్కడైతే క్వశ్చనింగ్ ఎబిలిటీ డెవలప్ చేయబడిందో అక్కడ అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు కనబడతాయి నార్మల్ దిస్ హాస్ బీన్ డిస్కరేజ్ ఫర్ వేరియస్ రీజన్స్ ఆలోచిస్తే ప్రశ్నలు తడతాయి ఆలోచించకపోతే ప్రశ్నలు తట్టవు అందుకని ఇందాకో ప్రశ్న గుర్తు చూపించి అది ఏమనిపిస్తోంది మీ మనసులో అని చెప్ప నేను అడిగాను ఎందుకు నేను ప్రశ్నల గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థం అవుతుంది ఐ జస్ట్ యూజ్ ఇట్ అల్ ఇట్ ఇల్ what happens when you ask questions a process begins wheels would start moving the process gets activated we start comparing and verifying we start wondering is there anything else to know or at this moment these are the points i have in my mind quite likely once the discussion begins i may be able to have access to additional points each question is a trigger it makes you think further explore further and that exploring nature of the human being is responsible for all the knowledge all the progress and all the development that we have achieved as humanity i am not referring to any single nation or any single race etc i am referring to the entire humanity ఇట్ ఈస్ ఆర్ ఎయిటీ ఫోర్ లాక్స్ ఆఫ్ ఎయిటీ త్రీ ల్యాక్స్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఆర్ డిఫరెంట్ అండ్ హ్యూమానిటీ ఎక్స్ట్రీమ్ కాంప్లెక్స్ కెపాసిటీ ఆ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేలకి వ్యాపారం లేదు ఓ వస్తువులు తయారు చేసి ప్రోసెస్ చేసి ఫినిష్ ప్రోడక్ట్ కింద అమ్మి లాభం చేసుకుందాం అనేటువంటి ఆలోచన లేదు వాటికి మనిషికి ఉంది మనిషికి ఎందుకుంది చెప్పండి ఎందుకుందో మనిషికి అమ్మి వ్యాపారం చేసుకుందామనే ధ్యాస ఎందుకు వచ్చింది మనిషికి అని ఆ డబ్బు ఎందుకు కంఫర్ట్స్ కోసం అవునా ఈ డబ్బు ఎవరు సృష్టించారు మరి ఆ మిగిలిన ఎనభై మూడు లక్షలు డబ్బు లేకుండానే జీవిస్తున్నాయి కదా వాడికి బ్యాంక్ అకౌంట్లు స్విస్ బ్యాంక్ అకౌంట్లు చెక్ బుక్లు లేవు కదా అవి హాయిగా జీవిస్తున్నాయి కదా మనుషులకు ఎందుకు ఈ కాంప్లికేషన్ సృష్టించుకున్నాడు నేను తప్పట్టటంలా ఐ మీన్ డోంట్ కోట్ మీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ ఐఎమ్ ఓన్లీ మేకింగ్ యూ థింక్ బాగా తెలివితేవల్ల డబ్బు సృష్టించుకున్నందువల్ల డబ్బుని పోగు చేసుకోవాలనే ఒక స్వార్థ దృష్టి పెరిగింది అబద్దం చెప్పాలి పట్టుబడకుండా ఉండాలి నేరం చేయవచ్చు పట్టుబడకుండా ఉండాలి మీకు అర్థమవుతుందా మనిషి తెలివితేటలు ఎటువైపోతున్నాయో ఇలా తెలివితేటలు ప్రవర్తిస్తున్నందువల్ల ఏమవుతుందంటే మీకెవ్వరికీ దక్కకుండా నాకు దక్కితే నాకు ఆనందం ఎక్కువ మీకు అందరి దగ్గర ఉంటే నా దగ్గర కూడా ఉంటే అదే ఆనందం అంటే పోటీ ఇప్పుడు అందరి దగ్గర ఒకే పెన్నుంది అనుకోండి అదేం గొప్ప నా దగ్గర ఫారెన్ పేరు నుండి తెలుసా ఎవరి దగ్గర లేదు దీల్ మోర్ హ్యాపీ ఈ ఎక్స్ప్లాయిటేషన్ టెండెన్సీ లేక మీ దగ్గర ఉన్న తీసేసుకుందాం అనేటువంటి మనస్తత్వం ఐ వుడ్ లైక్ టు డిప్లై యూ ఆఫ్ వాట్ యు ఆర్ పొసెసింగ్ వ్యాపారానికి ప్రాథమికమైన సూత్రం ఏమిటి మీకు అవసరమైనది మీకు ఇవ్వటం మీ దగ్గర నుంచి మీ డబ్బును పుచ్చుకోవటం అవునా కదా మీ దగ్గర నుంచి డబ్బు పుచ్చుకోవడానికి ఊరికే ఇమ్మంటే ఇస్తారా ఎవ్వరు ఈ ప్రోడక్ట్ నేను పది రూపాయలకు తయారు చేశానండి ఇరవై రూపాయలకు మీరు కొనుక్కోండి అని చెప్తే మీరు కొంటారు ఉపయోగం ఉంటుందని అనుకుందాం మీకు అవునా ఆ తర్వాత నేను పది రూపాయలకు చేశాను ఎందుకు చెప్పాలి వీళ్ళకి చెప్పను రూపాయికే చేశా ఇరవై రూపాయలకు అమ్ముతా కొరటం అలవాటైన తర్వాత నాంగతతో రాజీ మీకు అర్థమవుతుందా దాంతో ఏమైపోతుంది వ్యాపారవేత్తగా నా మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీలున్నంత ఎక్కువ ధరకు అమ్మాలి వీలున్నంత తక్కువ ఖర్చుకు ఉత్పత్తి చేయాలి అంటే ఎక్స్ప్లాయిటేషన్ కాదామండి నేను నా వ్యాపారంలో మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను మీరు మీ వ్యాపారంలో నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అంటే సమాజం ఏమైపోతోంది నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం ఇప్పుడు నేను తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నానో మీకు అర్థమైందా ఇప్పుడు నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటే ఇట్స్ ఆల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇంగ్లీష్లో చెప్పిండ అనిపిస్తాడు అర్థం కాదు మనకి ఇంగ్లీష్ వచ్చు కానీ కొన్ని హృదయానికి హత్తుకోవు అర్థం కావు నేను ఆ సందర్భం కోసం తెలుగులో మాట్లాడటానికి మిమ్మల్ని పర్మిషన్ అడిగాను అస్ట్లీ అస్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఐఎమ్ ఈక్వల్లీ బ్యాడ్ ఇన్ బోధి లాంగ్వేజెస్ ఐ క్యాన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఇఫ్ యూ థింక్ మై తెలుగు ఈస్ ఇన్కన్వీనియంట్ ఫర్ యూ గివ్ ఎ హింట్ అండ్ ఐ షిఫ్ట్ ఆర్ స్విచ్ ఓవర్ టు ఇంగ్లీష్ సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్స్ క్వశ్చన్స్ ఇందా నుంచి నేను చేస్తున్న పరేమిటి ప్రశ్నలు అడుగుతున్నాను అంతే ఇంకా అసలు టాపిక్ దాకా రాలా ఏం టాపిక్ చెప్పలా ఏదో బిజినెస్ అన్న పదం ఒకటి వాడుకున్నాను లాభం వాడుకున్నాను ఎక్స్ప్లాయిటేషన్ వాడుకున్నాను బార్టర్ కాదు మనీ అని చెప్పని చెప్పాను వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో మనం గ్రహిస్తున్నామా అని చెప్పాను ఇన్ని జీవరాశుల్లో ఏ వీటికి కాంప్లికేషన్స్ లేవు వాటికి అవేర్నెస్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రోసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ ఆడిట్ అకౌంట్స్ ఫ్రాడు ఇవేవీ లేవు వాటికి మనిషికే ఇవన్నీ వచ్చాయి అంటే ఏ తెలివితేటల వల్ల విభిన్నంగా ఉండాలని ఆలోచించాడో అదే తెలివితేటల వల్ల సమస్యలు సృష్టించుకుని వలయాలు సృష్టించుకుని పతనావస్థ వైపు వెళ్తున్నటువంటి వికృతమైన చేష్టలు కనబడుతున్నాయి మనకి ఆ కాంటెక్స్ట్ లో ప్రశ్నించే తత్వమే మనల్ని రక్షిస్తుంది ఏది సమస్యను సృష్టించిందో అదే సమస్యకు పరిష్కారాన్ని సృష్టించగలుగుతుంది make sure you ask the right questions at the right time another beautiful statement and first part of it is right questions second part of it is right time ante right questions at the wrong time is bad and manaku artham avvali like a wrong questions even though the time is right is bad ani kuda manaku artham avvali so we got double right kavali manaki questions right avvali timing right avvali క్వశ్చన్స్ టైమింగ్ రెండు రైట్ అన్నప్పుడే అది మనల్ని చక్కని మార్గంలో ముందుకు తీసుకెళ్తుంది అదర్వైజ్ ఇట్ మీస్ లైక్ టు మిస్ లీడర్స్ మన ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ టు మిస్ లీడర్స్ ద స్టోరీ ఆఫ్ ఎ రిచ్ పర్సన్ మేము చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ లో ఉండేది అది ల్యాప్టాప్ ఇక్కడ కింద పెట్టుకుని వీలైతే కనీసం నేను ఆ డౌన్ హారో నొక్కుంటాను ఎందుకంటే ఎక్కడ నొక్కాలో నాకు తెలుసు తయారు చేసే కాబట్టి వేరే వాళ్ళు ఎవరినొక్కమంటే వాళ్ళు అనవసరంగా రెండు నొక్కడమో ఒకటి నొక్కడమో జరుగుతుంది అందుకోసం కింద పెట్టగలిగితే ట్రై చేయి కొంచెం బ్యాటరీ వీక్ అయినట్టుందామో లెస్టర్డే ఆఫ్టర్నూన్ అని నోటీస్టెట్ పోనీ లేక మీ రిమోట్ పని చేసినా పర్వాలేదు అంతకన్నా రాదు ఓ పని చేయి కనీసం విడిదిప్పు భయ వైద జా కూడా రాదా ఎక్కడో అక్కడికన్నా ఇక్కడ కింది మేలు కదా చాలు అదే అడిగాను నేను కిందకు వస్తుందా లేదు నాకేం అసలు పని లేదు ఓ చిన్న కథ ్యాంకులో నాలాంటి వాడెవడో కూర్చునేదో పెయిన్ స్లిప్ రాస్తున్నాడు ఓ పెద్ద మనిషి నాంచి సూటు హాటు ఫారెన్ కథ కాబట్టి సూటు హాటు జేబులో నోట్లో సిగరెట్టు చుట్ట చుట్ట దొరలు తాగే చుట్ట మామూలు చుట్ట కాదు నాంచి సిగార్ తో ఆయన వచ్చి పక్క పాపం అయిపోయిన తర్వాత ఆ ఫారెన్ కల్చర్లో మే హెల్ప్ యూ అని అడిగాడు just yes, please write the pain slip for me annata na sir kitta choose atta ante aa paddati dress anta choose ba educated person anipani anukunnaadina ah he said sorry please help me annata ye enduk annata endukante i will straight annata enta dabbu natundi aa amount edo edo some 1 lakh pounds deposit chestanu anipani antunnavu eviti di ani cheppani adigatta అడికి అయిపోయిన తర్వాత ఐ జస్ట్ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ యు హౌ ఇస్ ఇట్ దట్ యు సీమ్ టు బి సో వెల్ అండ్ వెలాఫ్ అండ్ ఆల్ దట్ బట్ హౌ ఇస్ ఇట్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు రైట్ ది పే ఇన్ స్లిప్ యుడ్ అడ్మిట్ దట్ యు ఆర్ లిటరేట్ అని చెప్పండి. వెల్ ఇఫ్ ఐ వాస్ లిటరేట్ ఐ వుడ్ हैव बीन న్ ఆర్డినరీ వర్కర్ అన్నమాట. అదేట అన్నమాట. కట్ చేస్తే కథ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ఒక రక ఫ్యాక్టరీలో బోల్లత్త మంది వర్కర్స్ ఉండేవారు. ఎప్పుడో 100 150 సంవత్సరాల కిందట సంగతి. అలా ఉన్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నారట మంచి ఐడియానే ఏమిటది మన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ లిటరేట్స్ అయి ఉండాలి ఏదో సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఇల్లిటరేట్స్ మన ఫ్యాక్టరీలో స్థానం లేదు ఎందుకంటే మనం ఏదో ఇన్స్ట్రక్షన్స్ పోస్టర్స్ సేఫ్టీ మెషర్స్ లెక్చర్స్ అవి బోల్డ్ అని చెప్తాం మనం వాడు చదువురాని వాడు ఏమర్థం చేసుకుంటాడు వాడు వాడి వల్ల వాడికి న్యూసెన్స్ మిగిలిన వాళ్ళకి న్యూ సెన్సు సంస్థకు అందుకోసం అని చెప్పి హీ మస్ట్ వీ మస్ట్ ఓన్లీ హ్యావ్ ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ నాట్ ఇల్లిటరేట్ అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు సరే వీడిని పిలిచి ఆరు నెలలు టైం ఇస్తున్నావు ఎక్కడ నైట్ స్కూల్లో పోయి చదువుకో అన్నారు వాడు ఆరు నెలలు సార్ అయిపోయింది డెబ్బై ఏళ్ళు సారీ ఏదో యాభై ఏళ్ళు యాభై ఐదేళ్లు ఐదేళ్ల రిటైర్ అవుతున్నా ఇప్పుడు నన్ను చదువుకోమంటే ఏం బుర్రకెక్కితేస్తా నచ్చేస్తా పని చేస్తా చేని వాడు నథింగ్ డూయింగ్ పాలసీ నిర్ణయం తీసుకున్నామని వాడిని తీసేశారు ఫీల్ అయ్యాడు సరే రావాల్సినటువంటి అమౌంట్ ఏదో ఇచ్చారు వాడికి అది జోబులో పెట్టుకుని ఈ స్టార్టెడ్ బ్యాడ్ మూడ్లో ఉంటాం కదా ఎవరైనా ఉద్యోగం తీసేస్తే సరే అట్లా నిదానంగా పచారచేస్తూ నడుస్తూ ఓ హాఫ్ కిలోమీటర్ నడిచాడు సిగరెట్ తాగాలనిపించింది షాపులు లేవు ఇంకో హాఫ్ కిలోమీటర్ నడిచాడు షాపులు లేవు అరే ఏంటిది రోజు ఏదో బస్సులోనో రావటం పోవటం జరిగేది సో నేను ఎప్పుడు గమనించాలా ఒక కిలోమీటర్ దూరంలో సిగర్ అమ్మేటువంటి షాపులు లేవా అని చెప్పనా వచ్చి డబ్బుతో ఏం చేయాలో సిగరెట్ దుకాణం పెట్టాడు పెట్టిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కడెక్కడ వన్ కిలోమీటర్ స్ట్రెచ్ లో సిగరెట్ షాపులు లేవో అక్కడ సిగరెట్ షాపులు పెట్టించాడు అలా బిలియనీరు అయ్యాడు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను కథ అయిపోయింది ఏమర్థమైంది మనకి ఇక్కడ నువ్వు పెయిన్ స్లిప్ రాసి పెట్రా అని అడిగితే అది కూడా చాలా అందంగా అమితాబ్ బచ్చన్ లాగా ఉన్నావని చెప్పని ఆయన అడిగాడు అయితే అంత నిజమే కానీ చదువు వచ్చుంటేనే వర్కర్గానే రిటైర్ అయి ఉండేవాడిని రాదు కాబట్టి నేను వ్యాపారంలో ఎంటర్ అయ్యి ఒక ఫెల్ట్ నీడ్ ఒక అవసరాన్ని నాలాగా ఎంతో దారిలో నడుస్తారు వాళ్లకు సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు సరే సిగరెట్స్ పెట్టాక వాడు ఇంకా వాళ్ళ కల్చర్ ప్రకారం పాన్ పెట్టాడో సోం పెట్టాడో గుట్కా ప్యాకెట్లు పెట్టాడో మనకు తెలియదు ఏబీసీ సప్లై చేయటం మొదలు హి హాజ్ అండ్ మాస్ట్ వెల్త్ సో సెకండ్ షాప్ థర్డ్ షాప్ ఫోర్త్ షాప్ టెన్త్ షాప్ ట్వంటీ షాప్ ఇన్ అటర్ ఆఫ్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ హి హాస్ బికమ్ రియల్లీ రిచ్ పర్సన్ దట్స్ ద స్టోరీ పొగట్ అబౌట్ అంటే నేను ఎందుకు చెప్తున్నాను became rich because of his illiteracy बिकेम रिच बिकाजि इलीट्रसी निरक्षरास्त वल डबू संपादा सत्या सत्यमेक उन्न वास्तवें मानि की अवसरमो ఏది దొరకదో దొరకటం వల్ల దాన్ని మనం ఇవ్వగలిగినట్టు అయితే వ్యక్తులు మన దగ్గరకు వచ్చి కొంటారు లేక మన వ్యాపారం అభివృద్ది చెందుతుంది అనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకున్నందువల్ల హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ మీకు పెళ్లి పుస్తకం సినిమా గుర్తుందా చూడని వాళ్ళు చేయొద్దండి రెండు మూడు వీలుంటే ఎప్పుడన్నా అప్పుడప్పుడు టీవీలో వస్తుంది సార్ చూడండి ఎంజాయ్ చేస్తారు బాపు సినిమా చివరి లో దాదాపు గుమ్మడు ఒక విషయం చెప్తాడు ఎవరికైనా గుర్తుందా ఆవకాయ పుట్టి పూర్వోత్రాలు ఉన్నాయి అందులో చెప్పండి ఏమిటో సముద్రం దగ్గర ఉప్పు దొరుకుతుంది సముద్రం దగ్గర ఉప్పు దొరుకుతుంది అక్కడ మామిడికాయలు దొరకవు అడవిలో మామిడికాయలు దొరుకుతాయి అక్కడ ఉప్పు దొరకదు ఈ రెండు సిటీలో దొరకవు మీకు అర్థమైందా ఇక్కడి నుంచి మామిడికాయలు అక్కడి నుంచి ఉప్పు తీసుకొచ్చి పచ్చళ్ళు కనుక పెడితే సిటీలో మనం వ్యాపారం చేయవచ్చు ఇందులో ఎకనామిక్స్ లేదా బిజినెస్ ప్రొపొజిషన్ లేదా సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అసలు ఎంజాయ్ చేయడం కుదరదు సార్ ఎందుకు కుదరదు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఎంజాయ్ చేయడం ఎప్పుడన్నా కుదురుతుంది ఓకే రైట్ సో దాట్ ఆర్ ద స్టోరీ అవర్ టాపిక్ ఐడియా జనరేషన్ అండ్ వాల్యువేషన్ ఇంత ఇంట్రడక్షన్ అవసరం నా పద్దతి అవును ఇంతకేమైనా వినాలనిపిస్తోందా బోర్గా ఉందా మీకు ఏమమ్మా చాలా సీరియస్గా ఉన్నారు వినాలనిపిస్తోందా రైట్ అందుకే నేను మొట్టమొదటి అడిగా ఈ సబ్జెక్ట్ ఎంతమందికి తెలుసు అని ఐ వాంటెడ్ టు నో వెదర్ ఐఎమ్ హౌ సేఫ్ ఐ హీంగ్ దిస్ సబ్జెక్ట్ రైట్ సో మీరేమనుకోకపోతే మీకు అవును కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేక కామర్స్తో ఫెమిలియారిటీ ఉన్నవాళ్ళు ఎంతమంది వచ్చేయతండి సార్ మీరు ఎం టెక్ ఎంబీఏ సో యు నో ఇట్ వెరీ గుడ్ సో యు హ్యావ్ సఫిషియెంట్లీ గుడ్ ఐడియా సో మీ నలుగురు నన్ను నేను చెప్పే వాటిలో తప్పు అడగండి తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాను తప్పలేకపోతే ఇంతేనాయన చెప్తోందని అనుకోకుండా వినండి బిజినెస్ ఐడియా జనరేషన్ అవాల్యుయేషన్ లో నాలుగు పదాలు కనపడతాయండి మనకి ఒకటి బిజినెస్ బిజినెస్ అంటే ఏమిటి ఐదార్ సెల్లింగ్ సంథింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ అండ్ సెల్లింగ్ సమ్థింగ్ ఎవరన్నా ఫ్యాన్ స్విచ్ చేస్తే అక్కడ ఉన్న నాలుగు నాలుగు ప్రాణాలు కాస్త ఆనందంగా ఉంటాయి అయ్యా పనిచేయటం లేదా మరి మీరు ముందుకు ఎందుకు రాకూడదమ్మా నథింగ్ కంటేజియస్ ఎక్సెప్ట్ ఎన్థూజియాజం యూ క్యాన్ కమ్ అక్కడ సీట్లున్నాయి రండి అసలు నిజానికి మీరు అంత దూరం ఉంటే నా వాయిస్ రీచ్ అవుతోందా అన్నది నా ప్రశ్న అఫ్ కోర్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అనుకోండి ముందుకు వచ్చేయండి అక్కడ నాలుగు సీట్స్ ఉన్నాయి మూడు సీట్స్ ఉన్నాయి ఎక్కడో సీట్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ it is a ఇస్ activity or it is ఇట్ ఈస్ ప్రొవిజన్ ఆఫ్ ఎ సర్వీస్ యూ వుడ్ లైక్ టు ఎక్వైర్ ఇట్ ఎట్ సమ్ కాస్ట్ it at ఎట్ ఎర్ కాస్ట్ ఈ పాయింట్ కనుక లేకపోతే అది బిజినెస్ అని అనిపించుకోదు ఇప్పుడు ఉదాహరణకు నేను మామిడికాయలు చెట్టు పిల్ల తీసుకొచ్చి తలా రెండు కాయలు పంచుతున్నాను అనుకోండి అది బిజినెస్ ఎందుకు అవుతుంది అవదు అదే మామిడికాయలు తీసుకొచ్చి కాయ రూపాయలండి వెదర్ ఐ హేడ్ సంథింగ్ టు దట్ పర్సన్ ఆర్ నాట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ వాట్ ఈస్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇన్ వాల్వ్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ యాపిల్ పళ్లలాగా ఏమై ప్యాకింగ్ ఇట్ట ఎడిషనల్ వాల్యూ ఎడిషన్ ఉందా లేదా డిఫరెంట్ ఇష్యూ బట్ ఐఎమ్ టేకింగ్ మనీ ఫ్రమ్ యూ సో దెర్ ఈస్ బిజినెస్ ఇప్పుడు ఎవరు అన్నసత్రం పెడతారు దారిలో పోయేటువంటి వాళ్ళకి అన్నదానం చేస్తారు అందులో బిజినెస్ ఏముంది నేను కనీసం రూపాయి అది యాభై రూపాయలు భోజనం రూపాయి అన్నా ఛార్జ్ చేస్తే ఇన్ఫ్లో అవుట్ ఆఫ్ క్యాష్ ఎప్పుడైతే ఉందో అప్పుడు అది బిజినెస్ అవుతుంది ఐ హోప్ యూఆర్ ఎబుల్ టు అండర్స్టాండ్ వాట్ వీన్ మై బిజినెస్ ఐడియా ఆ సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ అనేంత వరకు మనకు ఐడియా లేవా ఉన్నాయి కదా ఏం చేశాం మనం మన ఐడియాల గురించి మనం గమనించాల ఆలోచించలేదు పట్టించుకోలేదు అసలు ఏ ఐడియాలు లేకపోతే ఏమవుతుంది చాలా ప్రశాంతంగా జీవించగలుగుతామా డిస్టర్బ్డ్గా ఉంటుందా తెలుగులో ఓ మాట ఉంది ఉపాయం లేని వాడిని ఊరి నుంచి వెళ్ళగొట్టమన్నారు అదేమిటది ఉపాయం లేని వాడిని ఊరి నుంచి వెళ్ళగొట్టమన్నారు వాడుపాటికి వాడు ఉంటాడు మనకేమిస్తామా మనం ఏమైనా వాడు భుజాన్ని ఎత్తించుకుని బతుకు మోస్తున్నామా అని లేదే ఉపాయం లేకపోతే నీ యొక్క అమాయకత వల్ల నీవు ఇతరులకు అపకారం చేసేటువంటి అపాయాన్ని కలిగిస్తావు అందుకని ఉపాయం కలిగిన వాడు ఉండాలి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఈ తెలివితేటలు ఈ ఉపాయం ఉండేటట్టు సమాజం జాగ్రత్త కదా జాగ్రత్త ఏమవుతుంది సమాజం నష్టపోతుంది సో ఐడియాలు కావాలి మనకి ఎలాంటి ఐడియాలు ఆబ్వియస్లీ మంచి ఐడియాలు ఐడియా వద్దు మనకి ఈ మంచి ఐడియాలు ఎక్కడ దొరుకుతాయి ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఏమన్నా లేబుల్ ఉంటుందా ఇట్స్ గుడ్ ఐడియా ఇట్స్ బ్యాడ్ ఐడియా అని ఉండదు కదా కత్తి ఓ సర్జన్ చేతిలో అది ఒక దుష్టాంగును ఖండించి శిష్టాంగ రక్షించి నాకు ఆయుష్ పెంచుతోంది ఉపకారం చేస్తోంది కదా అదే ఓ దొంగ చేతిలోనో దుర్మార్గుడు చేతిలోనో హత్యలకు కారణమవుతోంది మరి కత్తిని తప్పు పట్టాలా కత్తి పట్టుకున్న చేయిని తప్పు పట్టాలా తిని పట్టుకునే చేతిని తప్పట్టాలి మనకు సో ఇలా కనుక మనం ఆలోచిస్తూ పోతే అసలు ఐడియా ఏమిటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి ఐడియాలు అంటే ఆలోచనలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్కువ ఆలోచనలు వచ్చే వ్యక్తి ఎక్కువ ఉపయోగమా తక్కువ ఉపయోగమా ఎక్కువ ఉపయోగం ఎక్కువ ఆలోచనలు ఎలా వస్తాయి ఒకటి ఆలోచిస్తే వస్తాయి రెండు చదివితే వస్తాయి మూడు ఇతరులతో ఇంటరాక్షన్ వల్ల వస్తాయి నాలుగు వాట్ ఎవర్ పీబి సోర్స్ ఇప్పుడు పుస్తకాలు చూడటం వల్ల రావచ్చు సినిమా ఇప్పుడు నేను ఏదో పెళ్లి పుస్తకం సినిమాది వాడుకున్నాను సినిమా చూడటం వల్ల రావచ్చు తప్పే ఉంది ఒక వాల్ పోస్టర్ ఒక రకంగా డిజైన్ చేస్తాడు ఇది బాగులేదు ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా క్రియేటివ్ ఇమిటేషన్ నిజానికి మన కూడా ఏ భాష అయితే మదర్ టంగ్ గాని మరొకటి కాని హౌ డు వీ లెర్న్ ఇట్ అమ్మ నేర్పించింది నాన్న నేర్పించాడు సమాజం నేర్పించింది ఇతరుల నుంచి విన్నాము విన్నందువల్ల అది కాన్స్టెంట్గా రిజిస్టర్ చేసుకుని విని విని విని విని విని ప్రాక్టీస్ చేసి రిహార్స్ చేసి అవస్థపడి పైకి మనం అనటాన్ని నేర్చుకున్నాం అలా నేర్చుకున్నదేగా మిగిలినవన్నీ కూడా అలా నేర్చుకున్నవేగా మనకు పుట్టుకతో నడవటం వచ్చా రాదే ఎన్నిసార్లు కింద పడి తప్పటడుగులు వేసి మనం నేర్చుకున్నాం నడవటం అలానే అన్ని విషయాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఆవు ఏదో కుక్క బిగినింగ్ అనుకోండి మనం దానికి తోకుంది దీనికి కూడా తోకుంది ఇది కుక్క పెద్ద కుక్క అన్నాను అది పెద్ద కుక్క ఏమిటి కాదు ఇది ఆవు అమ్మ చెప్తుంది అలా మనం నేర్చుకున్నాం సో ఈ ఐడియాలు అన్ని కూడా ఎక్కడి నుంచి స్వీకరిస్తున్నాం వెరిఫై చేసుకుని స్వీకరిస్తున్నామా వెరిఫై చేసుకోకుండా స్వీకరిస్తున్నామా దాని ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంది ఇంతవరకు ఉన్న ఐడియాలతో అది ఫిట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి దాని యొక్క రీఎక్స్ప్లొరేషన్ కి దోహదం చేస్తుందా లేకపోతే సంబంధం లేనటువంటి ఐడియానా క్లాష్ ఏర్పడుతుందా లేకపోతే రిజల్ట్ ఇన్ ఆల్ ది ఎర్లియర్ ఐడియా బీంగ్ రిజెక్టెడ్ మీకు పర్కిక్యులర్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఉదాహరణకు నేను ఒక మతానికి చెందిన వ్యక్తిని అనుకోండి ఏ కారణం చేతనో అర్జెంట్ గా మతం మారాని అనుకోండి అప్పుడు ఏమైపోతుంది ఈ కొత్త ఐడియా ఏదైతే వచ్చి చేరిందో ఏది మతం మారాలి అని నేను ఇంతవరకు ఉన్న నా నమ్మకాలు అలవాట్లు పద్దతులు వ్యవహారాలు పుస్తకాలు ఇవన్నీ కూడా కంప్లీట్లీ మల్టీప్లైడ్ బై మైనస్ వన్ నెగెక్ట్ చేస్తాను రిజెక్ట్ చేస్తాను అంటే ఈ కొత్త ఐడియా వల్ల నాకు ఉపయోగమా నష్టమా అది వేరే విషయం ఐఎమ్ కమింగ్ టు వాల్యూ జడ్మెంట్స్ బట్ దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ దిస్ న్యూ ఐడియా దట్ హెస్ డిస్టర్బ్డ్ మై ఎంటైర్ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ ఆల్ ది వే ఐ హీన్ లివింగ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ లైఫ్ ఎక్సెట్రా సో అది పవర్ ఆఫ్ ది ఐడియా సరే రెండింటిని మనం కలుపుదాం బిజినెస్ ఐడియా బిజినెస్ ఐడియా అంటే ఏమిటి వ్యాపారానికి ఉపయోగపడేటువంటి ఆలోచన అంటే ఇప్పుడు నాన్ బిజినెస్ ఐడియా గురించి మనం మాట్లాడక్కర్లా బిజినెస్ ఐడియా గురించే మనం మాట్లాడాలి బిజినెస్ ఐడియా ఎలాంటిదైతే ఉపయోగపడుతుంది బిజినెస్ అంటేనే లాభం లాభార్జన లాభాసక్త లేనటువంటిది బిజినెస్ కాదు అందుకని మనం ఏం చేయాలి లాభం వచ్చే అవకాశం ఎక్కడెక్కడైతే ఉందో అలాంటి ఆలోచనలు గనక మన పిల్లలకు మనం నేర్పించినట్లయితే వాళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కావచ్చు నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కావచ్చు అది మైనర్ విషయం అంటే ఒక విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఏ దృష్టితో చూస్తున్నప్పుడు ఆ దృష్టితో చూసినప్పుడు మనకి ఇందులో వ్యాపార సరళి అవకాశం ఉంది అని గనక మనం గుర్తిస్తే ఆ పని చేసేందుకు అతన్ని గనక ప్రోత్సహిస్తే ఏ రకమైన ఆలోచనలు లెక్కలు వేసుకున్న తర్వాత వ్యాపారం చేయొచ్చో అతనికి తెలిసి వస్తే ఇవన్నీ కలిసి ఒక ఆలోచనకు నాంది ప్రస్తావన జరుగుతుంది వచ్చి చెప్తా మనం వెలుతురు రావాలి అంటే మన కిటికీ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను దయచేసి గమనించండి మీకు అన్ని తెలిసిన విషయమే ఇప్పుడు కిటికీ లేకపోతే ఏమవుతుంది గాలి రాదు వెలుతురు రాదు మనం వేసి చేసుకున్నాం కాబట్టి గాలి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు కోతలు లేవు కాబట్టి తలుపులు ది అక్కడ అవునా కానీ వెలుతురు రావాలి కదా లేకపోతే ఇది ఉపార్ధ గోడౌల్లాగా అయిపోతుంది వెలుతురు రావాలంటే ఏం చేస్తున్నాం కిటికీలు పెడుతున్నాం ఆ కిటికీలకు గ్లాస్ పెడుతున్నాం మనం దానివల్ల వెలుతురు వస్తుంది మీకు అర్థమైంది కదా కానీ అప్పుడప్పుడు ఆ వెలుతురు మనకి ఏం చేయాలి కర్టెన్స్ కర్టెన్ అంటే బట్ట బట్టమని అర్థం చాలా సింపుల్గా బట్ట ఆరేయటం కానీ ఇంత హాలు ఇంత మనం ఖర్చు పెట్టాక అది కాస్త అందంగా ఉంటే బాగుంటుంది బట్ట లావుగా ఉంటే బాగుంటుంది డిజైన్ ఉంటే బాగుంటుంది కలర్ డార్క్ కలర్ అయితే బాగుంటుంది ఆ కుచ్చులు ఉంటే బాగుంటుంది ఇవన్నీ నా టైలర్కి ఇస్తే వాడు నా కుట్టడం అలవాటు లేదు కాబట్టి రెడీమేడ్గా దొరికితే బాగుంటుంది మీకు అర్థమవుతుందా బట్టలు మస్తు దొరుకుతాయి షాపులలో రకరకాల బట్టలు దొరుకుతాయి కాస్ట్లీ దొరుకుతాయి చీప్గా దొరుకుతాయి డిజైన్స్ తో దొరుకుతాయి వితౌట్ డిజైన్స్ దొరుకుతాయి ప్రీ స్టిచ్డ్ రెడీ టు హ్యాంగ్ డోర్ కర్టన్స్ ఇది ఇప్పుడు బిజినెస్ ఐడియా మీకు అర్థమైందా అంటే సివిల్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక వాస్తవం టైలరింగ్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ రెండింటినీ కలిపి నేను అద్భుతమైనటువంటి వ్యాపారానికి నేను నాంది పలికాను నాదొకటే బటన్ తయారు చేయను ఎవడో తయారు చేస్తాడు ఓ పది మంది టైలర్స్ పెట్టాను నేను అద్భుతమైన డిజైన్లు ఓ ఇదేదో రాజుగారి మహల్లా ఉన్నట్టుంది అనేటువంటి అభిప్రాయం కలిగించేలా నేను సృష్టిస్తున్నాను ఇది బయట కనుక మీరు మీరు స్వయంగా వెళ్లి బట్ట కొనుక్కుని టైలర్కి ఇచ్చి మీరు కుట్టిస్తే ఉదాహరణకు ఓ వెయ్యి రూపాయలు అవుతుంది అవునా నేను జస్ట్ పదకొండు వందలకి అమ్ముతున్నా నో వెరీ వెల్ దట్ ది వాల్యూ ఆఫ్ యువర్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది హండ్రెడ్ రూపీస్ యూ డోంట్ మైండ్ పేయింగ్ దట్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఫర్ మీ ప్లస్ ది రెడీనెస్ దట్ ఇప్పుడు సార్ నాకు పన్నెండు కావాలి తీసుకోండి రెడీగా ఉన్నాయి సార్ నాకు తొంభై ఎనిమిది కావాలి ఒక్కరోజు టైం ఇవ్వండి మీకు అర్థమవుతుందా నేను ఓవర్ టైమ్ ఇస్తాను మీరు సార్ నాకు అన్ని ఒకే మెషర్మెంట్ వద్దు సార్ నా పెద్ద కిటికీలు ఉన్నాయి చిన్న కిటికీలున్నాయి ఇంకా చిన్న కిటికీలు ఉన్నాయి ఓకే యూ గివ్ విత్ మెజర్మెంట్స్ ఆఫ్ యువర్ విండోస్ ఆర్ డోర్స్ ఐ విల్ అప్లీ గెట్ ఇట్ రెడీ అంటే నది ప్రారంభంలో ఎలా సన్నగా పీలగా నిరుత్సాహకరంగా ఉంటుందో తరువాత ప్రవహిస్తూ ప్రవహిస్తూ అనేక నదులు ఉపనదులు చేరినందు వల్ల అద్భుతమైనటువంటి సప్తగోదావరి రాజేంద్ర మహేంద్ర దగ్గర మనకు సముద్రంలో కలుస్తుందో సముద్రంలా అనిపిస్తుందో ఐడియా కూడా అంతే విత్తనంలో చెట్టుంది ఉందా కాకపోతే నిద్రాణమయ్యుంది నిద్రాణ స్థితిలో ఉంది కనపడదు మనకి కానీ ఆ తరువాత విషయం తెలిసిన తర్వాత విత్తనంలో చెట్టును చూడకపోతే చూడలేకపోతే గ్రహించలేకపోతే దాని పొటెన్షియల్ని నేను అర్థం చేసుకోలేకపోతే ఎందుకు నా తెలివి ఎందుకు నా అనుభవం అది అర్థం చేసుకోవాలి సో మనం ఆలోచించడంలో ఏమిటంటే ఐడియా సపరేట్గా వస్తుంది ఒక్కోసారి నాకు ఐడియా రాలా సార్కి ఐడియాను వాడుకుని ఎక్స్ప్లోర్ చేసేటువంటి తెలియదు నా దగ్గర ఉంది గమనిస్తున్నారా లేక నాకే ఐడియా వచ్చింది ఐడియా నాదే కానీ దాన్ని ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలియదు పక్క వాళ్ళతో చెప్పాను వాళ్ళు ఏదో దాన్ని చిలువలు చేసి చెప్పారు సో ఐడియా నాది కావచ్చు ఐడియా ఇతరులది కావచ్చు ఆ ఎక్స్పాన్షన్ ఎక్స్ప్లోరింగ్ ది స్కోప్ నాది కావచ్చు ఇతరులది కావచ్చు ఏదైనా కూడా ఈ ప్రొసీజరు ఈ పద్ధతి అంతా పాటించవలసినటువంటి తొలి అడుగులే ఇవి కనుక పాటించకపోతే మనకు వ్యాపారం అర్థం కాదు వ్యవహారం అర్థం కాదు ఒక ఒక విషయంలో ఏది మా వ్యాపార అవకాశం ఉందో లేదో కూడా అది కమర్షియల్ పాసిబిలిటీ ఇది పొటెన్షియల్ టు ఎక్స్ప్లాయిట్ కమర్షియల్లీ ఉందో లేదో కూడా మనకు తెలియదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు తెలిగ్గా అర్థం అవుతుంది పాతకాలం ఓ జమీందారు గారికి ఏదో కళ్ళకి ఏదో ఇబ్బంది ఏర్పడింది సరేనా వైద్యుడి దగ్గరికి వెళ్ళి అడిగాట వెంటనే అయ్యా అయ్యా రాజుగారు ఇది కాస్త డేంజరస్ ఇదండి మీరు రానున్న ఇరవై రోజులు తప్పనిసరిగా నిద్రపోయినప్పుడు తప్ప కళ్లు తెరిచారంటే మీకు ఆకుపచ్చ రంగు కనబడాలి అదే మీ స్థితికి వైద్యం మీరింకే రంగుల చుట్టా మొదలెట్టినా అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అని చెప్పాడు రాజుగారు వెనక్కి వచ్చేసారు మంత్రి గారిని పిలిచే మొత్తం ప్యాలెస్ అంతా గ్రీన్ కలర్ తో పెయింట్ చేసే అన్నాడు ఎందుకు సార్ అన్నాడు ఎందుకేమిటి డాక్టర్ చెప్పారు కళ్ళు తెరుస్తేనా గ్రీన్ కలర్ కనబడాలని అంతే కదా దాని దేవుంది ఆకపచ్చ కళ్ళ దాల్ పెట్టుకోండి అన్నాడు ఇప్పుడు కళ్ళ దాల్ వాళ్లకు లాభంగా సార్ పాయింట్ అది కాదు నీకు ప్రతిదీ గ్రీన్ గా కనబడవలసిన అవసరం లేదు ఏది ప్రపంచానికి అక్కర్లా నీకు గ్రీన్ గా కనబడాలి నీకు గ్రీన్ గా కనబడాలంటే గ్రీన్ కార్ లద్దాలు పెట్టుకుంటే సరిపోలా ఆ ఇరవై రోజుల తర్వాత తీసే అన్ని ఒరిజినల్ రంగులు కనబడతాయి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే ఇప్పుడు రాజుగారికి డబ్బు ఉంది బలం ఉంది అధికారం ఉంది మంత్రికి తెలివితేటలు ఉన్నాయి అది పాయింట్ ఇప్పుడు కృష్ణదేవరాయాలని ఎంత గుర్తు పెట్టుకుంటామో మహామంత్రి తివరస్సులో అంత గుర్తు పెట్టుకుంటాము ఎందుకని వాటి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకున్నాము శానిక్యం ఎందుకు గుర్తు పెట్టుకుంటాం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకుంటాం సో ఈ ఐడియాలు తెలివితేటలు ఉన్న వాళ్ళకే వస్తాయనేది మనకు కొంచెం నమ్మకం ఏర్పడిందా తెలివితేటలు ఐడియాలు ఉన్న వాళ్ళకు వస్తాయనుకున్నప్పుడు తెలుగు గల వాళ్ళని సృష్టించాలా డర్స్ని వాళ్ళని వెధవల్ని సృష్టించాలా మనం మరి మన విద్యా వ్యవస్థ ఎవరిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తోంది అదేమిటి సార్ అట్లా తప్పుబడతారు నేను మీలాగే అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ప్రోడక్ట్ని కానీ నేను ఆలోచిస్తున్నది ఏమిటంటే ड्यूसापक प्रदर्शन कबार इंटीग्रेष्ड पर्सटफ् एक्सल अलवा विद्या विधानमें पुरगति की रिसर्चार కొత్త మందులు కొత్త ప్రోడక్ట్స్ కొత్త డిజైన్స్ కనుక్కుంటారు అందులో ఉత్పత్తి చేస్తున్న వాడికి ను ఐడియా వచ్చిన వాడికి ఆ తర్వాత ఎవరో దాన్ని ఉత్పత్తి చేసి వాడుకునేటువంటి వాడికి సంబంధమే ఉండకపోవచ్చు వీడికో పదివేలు ఇచ్చి కొనేసుకోవచ్చు వాడు పది కోట్లు సంపాదించుకోవచ్చు దాని మీద దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ఐడియా ఎవరిది ఏదో చేస్తున్నప్పుడు ఏదో కొత్త ఐడియానో కొత్త ఈక్వేషన్ కొత్త ప్రోడక్ట్ వీడికి కనబడింది ఐడియా ఎవరిది తెలివితేటలు వీడి వీడికి ఆ వ్యాపార తెలివి లేదు వ్యాపారి తెలివి మరొకొడుకుంది వాడు ఎక్స్ప్లాయ్ చేసుకున్నాడు దాని చక్కగా వాడు కోటిస్తూడాడు వీడు అదే గుడ్స్ లో ఉన్నాడు అది వేరే విషయం ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ సో అది కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది చెప్పని ఐడియా గురించి చెప్పాను జనరేషన్ అంటే బిజినెస్ ఐడియా జనరేషన్ అని కాంటెక్చువల్లీ మామూలు జనరేషన్ యంగ్ ఓల్డ్ యూత్ మోడర్న్ జనరేషన్ ట్రెడిషనల్ జనరేషన్ గురించి కాదని చెప్తుంది ఈ బిజినెస్ ఐడియా ఎలా జనరేట్ అవుతుంది సింపుల్ ఆలోచిస్తే జనరేట్ అవుతుంది పాత రోజుల్లో అంటే మనకు పాత రోజులు అంటే మనకెలా తెలుసు మనం లేం కదా అప్పుడు ఈ ఇప్పుడు ఉదాహరణకి ఏ భక్త పోతన లేకపోతే ఏదో శ్రీనాథుడు ఇట్లాంటి సినిమాలల్లో వాళ్ళప్పుడు షర్ట్స్ ప్యాంట్లు వేసుకునేవాళ్ళ మనం చూసినట్టు గుర్తుందా మోడన్ భక్త పోతన ఎక్కడన్నా చూసారా లేవు ఒక వస్త్రం పైన వస్త్రం కొంచెం చలిపెడితే అదో లేకపోతే ఇంకో రెండో కప్పుకోవటం లేకపోతే హాయిగా లేకుండా ఉండటం ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ షర్ట్స్ ఎప్పటి నుంచి వచ్చాయి హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అంతకుముందు మన దగ్గర లాల్చీలు వచ్చాయి అవునా కంటి మెడల లాల్చీలు మెడలు పక్కకు సైడ్ ఓపెనింగ్ సెంటర్ ఓపెనింగు దాని గుండీలు లాల్చికి షేడ్ పోలికలు ఉన్నాయా ఉన్నాయి కదా రెండు మూడు బటన్స్ దగ్గర ఆగిపోతే లాల్చి మొత్తం ఇక్కడి నుంచి కింద దాకా కనుక బటన్లు కుట్టేస్తే షేర్వాని పల్చని బట్టతో కుడితే లాల్చీ లావుపాటి బట్టతో కుడితే షేర్వాణి మీకు అర్థం అవుతుందని చెప్పింది అంటే ఏం జరిగింది ఎవడో ఒకటి ఆలోచన మొదలుపెట్టి అవునా అది ఓపెన్ గా ఉంటే క్లోజ్ అయ్యాలి అంటే దానికి ఏదో ఏర్పాటు చేయాలి గుండీలు కావాలి ఆ గుండీలు అంటే ప్రెస్ బటనా మామూలు బటనా కాజాలా ఏమనుకో మాకండి ఇప్పుడు ఆడవాళ్ళ జాకెట్లకు వాళ్ళ డిజైన్ వేరే ఉంటుంది అదేదో కన్వీనియన్స్ రూల్స్ ఏమున్నాయి దానికి ఏమన్నా జెండర్ బయాస్ ఉందా గుండెలు ఉండకూడదని కానీ లేక మగవాళ్ల వాటికి హుక్కులు ఉండకూడదని కాని ఏమన్నా ఉందా ఏం లేదు పాయింట్ ఏమిటి అదేదో పద్ధతి అలా అయిపోయింది అంతే చాలా అంటే ఇప్పుడు ఏమైపోయింది కలిపి ఉంచటం ఎలా అనే ప్రశ్నకి వీళ్ళు చెప్పుకున్న సమాధానం బటన్స్ బటన్స్ లో వెరైటీస్ వాళ్ళు చెప్పుకున్న సమాధానం హుక్కులు హక్కులు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ వేరే ఎస్టాబ్లిష్ అయింది గుండీలు మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు వేరే ఎస్టాబ్లిష్ అయ్యాయి ఆ గుండీల్లో మళ్ళీ సైజు వేరు రంగులు రకాలు నీకు అర్థమైందా బిజినెస్ ఐడియా జనరేషన్ ఇంతేనా సార్ బిజినెస్ అంటే ఏదో పెద్ద సబ్జెక్ట్ అనుకున్నాం మేము ఏమీ లేదని తెలుస్తోంది నిజమే ఏమీ లేదు తెలిస్తే ఏమీ లేదు తెలియకపోతే ఎంతో ఉందని అనిపిస్తుంది మనకి అవునా వచ్చిన పనిచేద్దాం నాకు మామూలుగా నేనేదో మాట్లాడటం అలవాటు కాని బట్ నీకు అందరి దగ్గర ఏదో కాగితం బుక్ లాంటిదో ఏమన్నా ఉందా ఏం లేదా పెళ్ళున్నా కానీ కాగితాలు పక్క వాళ్ళని అడగండి వాడు పుస్తకం తెచ్చుకున్నాడు కదా ఐడియా అంటే అంతే హౌ టు ఎక్స్ప్లోర్ మీరు ఒక కాగితం ఆయనకి వీలున్నంత పక్క వాళ్ళకు ఒక కాగితం దానం చేయండి వాగ్దానం లాగా కాగజ్ దానం అందులో స్వయం కాయతం చాలండి పెద్ద పెద్ద షీట్లు అంత దానాలు వద్దమ్మా హాఫ్ హాఫ్ పెన్ను లేని వాళ్ళకి ఒకరికి నేను సాయం చేయగలను చెప్పండి అది కూడా న్యాయమే కదా అంటే ఆ మనం ఎనిమిది వందల దాస్యం అనుభవించినటువంటి దేశం మంది ప్లీజ్ పాసా నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు ఐదు పది పన్నెండు రేపు ఓ చిన్న పని చేద్దామండి నా ఎడం చేతి వైపు ఉన్నటువంటి మీరు మీకు కోటి రూపాయలు ఇస్తే బాబోయ్ మీ ఆరోగ్యాలు బానే ఉంటాయని అనుకుంటున్నా ఏమీ కాదు మీకు కోటి రూపాయలు ఇస్తే ఏ వ్యాపారం పెడతారో ఒకటి రెండు మూడు ఆల్టర్ మూడు ఆల్టర్నేటివ్స్ మించకుండా పద్నాలుగు లిస్ట్ రాసే మాకుండి ఏ వ్యాపారం పెడతారో వన్ టూ త్రీ రాసి కావాలంటే దాన్ని ప్రయారిటైజ్ చేయండి ఒకటి అనుకున్నది మూడు అవ్వచ్చు అనుకున్నది ఒకటి రైట్ కోటి రూపాయలు మీకు ఇస్తున్నాను మీ వ్యాపారం ఏం చేస్తారో చెప్పాలి పక్కవాళ్ళో చూడకండి మైండ్ కరప్ట్ అవుతుంది ఐడియాలు కొత్త ఐడియా రావచ్చు కానీ మైండ్ కరప్ట్ అవుతుంది ఐ వెస్ట్ వాంట్ వాట్ ఈస్ యువర్ న్యాచురల్ ఐడియా రైట్ ఆ తర్వాత ఒకటి రెండు సప్లిమెంటరీస్ అడుగుతాను నేను అందుకని ఆలోచించి రాయండి ఆ దాని దేవుడు సార్ మీరు చెప్పారుగా బట్టల వ్యాపారం గుండెల వ్యాపారం కుర్చీల వ్యాపారం అంటే తో ఇర్రెస్పాన్సిబుల్ గా వ్రాయవద్దు ఐ హోప్ ఐఎమ్ క్లియర్ వన్ క్రోడ్ ఆఫ్ రూపీస్ విల్ బి అవైలబుల్ హౌ యు ఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ వాట్ బిజినెస్ అంటే ఉద్యోగం ఉంటుందా సార్ గ్యారంటీ ఏం పోదు ఉద్యోగం మానుకుని వ్యాపారం చేయక్కర్లా ఐ హోప్ గివెన్ సఫిషియన్ క్లూస్ స్టార్ట్ అదే నా కుడి చేతి వైపు ఉన్నవాళ్ళు మీకెందుకు మీ పని మీరు చేయండి మీ పని మీరు కాన్సన్ట్రేట్ చేయండి మీ పని మీరు చేయండి కుడి వైపు ఉన్నటువంటి వాడు ఈ బిజినెస్ ఐడియా జనరేషన్ అండ్ ఎవాల్యువేషన్ అనే టాపిక్ ఎందుకో వచ్చి కూర్చున్నాం కదా దీని గురించి ఇవి ప్రశ్నలు వీజ్ ఆర్ మై క్వశ్చన్స్ అబౌట్ ది టాపిక్ క్లియర్ యూ క్యాన్ రైట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఐ డోంట్ నో ఐ డోంట్ మైండ్ జస్ట్ రైట్ ది క్వశ్చన్స్ మీ క్వశ్చన్స్ కావచ్చు లేక వాట్ ఆర్ ది రిలేవెంట్ क्वेश्चंस అన్లెస్ those questions are answered it cannot be said that the topic has been, the justice has been done to the topic and whatever way you want think on the questions clear దదా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏం అడగలేదనే నేను అనుకుంటున్నాను మీరు ఆలోచిస్తూ ఉండండి ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను మీరు ఆలోచిస్తూ ఉండండి అమ్మా ఈ 5 నిమిషాలు నేను మాట్లాడడానికి మాత్రమే పర్మిషన్ ఇవాలి లేకపోతే 5 నిమిషాలు మౌనవ్రతం దాటి చాల్సొస్తుంది యన్ సార్ ముగ్గురు మీరు పార్టీలు మారటం ఈ రోజుల్లో సహజం అయిపోయింది ఎవరు ఏ పార్టీలో ఉన్నాడో వాడికే తెలీదు మీరు కావాలంటే వచ్చేయండి సార్ మీ ఊరికే రఫ్గా ఒక చెరిసగా ఉన్నారా లేదా అని చెప్పని లెక్కేసుకున్నాను తప్ప ఇప్పుడు నిజానికి మనలో అనమాట ఇక్కడ ఈ ముగ్గురు తప్పిస్తే పాపం లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ వ్యాపారం అంటే అదేంటండి ఆయన తెచ్చిచ్చేది డబ్బు మేనేజ్ చేయటం మా సంపాదన మేనేజ్ చేయటం కదా మాకు వ్యాపారం ఏం తెలుసుంటారు అదే పెద్ద వ్యాపారం మీకు తెలీదు హౌ టు కంట్రోల్ ది హస్బెండ్ ఎంత ఇంపార్టెంట్ విషయం అమ్మా వాడు మాట వింటాడా మామూలుగా ఎంత కష్టమైన విషయం అది సాధించిన వాళ్ళు ఏం సాధించలేరు మీరు మీరు అన్ని సాధించగలరు అందుకని వాళ్ళకు అది ఇచ్చా మీరా మన దేవుని ప్రశ్నలు అడగడమే అడిగేస్తాడని మిమ్మల్ని సమాధానం చెప్పమంటే మీరు ఇబ్బందిలో పడాలి ఐ డి నాట్ ఆస్ యూ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ ఐ గివ్ మీ ద్వశ్చన్స్ దాన్ గో త్రూ అండ్ ఆన్సర్ ఐ సో పాప you you you have have to to to just give me the the the questions business idea generation and evaluation adhi <laughs> <laughs> topic mean, can concentrate on any one of the words not necessary that you have to do justice to the entire theme whatever మీరు యూట్రేట్ ఆన్స్టిస్ టువర్ యువర్ క్వశ్చన్ లెట్స్ ప్రొసీడ్ ఇంకా మళ్ళీ మీ ఇష్టం పార్టీలు మార్చలుస్తే మార్చండి నాకు అభ్యంతరం లేదు కానీ ఆలోచిస్తూ ఉండండి ఎంత కష్టమో తెలిసిందా ఆలోచించడం అయిపోయిందా అయిపోయింది ఏం వ్యాపారాలు తల్లి రాసారా మీ పేరు రాయక్కర్లేదు యువర్ కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ ఎన్షోర్డ్ అచ్చిపోయి ఇవా గుడ్ ఆలోచించండి మీకు ఈ లోపల ఇంకోటి ఏదైనా వస్తే యాడ్ చేయండి నంబరు ప్రయారిటైజేషన్ అంటే గివెన్ ది ఆప్షన్ ఉచ్ వన్ యూ థింక్ ఈజ్ మోర్ ఫీజిబుల్ మైండ్ సెట్ లేకపోతే పొటెన్షియల్ సప్లైయో డిమాండ్ లాజిక్ మార్కెట్ అదేమన్నా అనుకోండి ఓకే సో మనం బిజినెస్ ఐడియా జనరేషన్ గురించి వచ్చాం విజయానికి పదం చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే జనరేట్ చేయమన్నా ఐడియాస్ మిమ్మల్ని బిజినెస్ గురించి చెప్పా ఐడియా గురించి చెప్పా జనరేషన్ గురించి చెప్పి బిజినెస్ ఐడియా జనరేషన్ మీకు గనక డబ్బు అనేటువంటి కన్స్టెంట్ కనుక తీసేస్తే డబ్బు ఉంది కనుక అన్నట్ అయితే మీకున్నటువంటి లోక జ్ఞానంతో మీకున్నటువంటి ప్రపంచంతో పరిచయంతో మీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సంసిద్ధత లేక లైకింగ్ ఇప్పుడు మీకు లైకింగ్ అయిన ఆవిడకి కాకపోవచ్చు ఆవిడకి లైకింగ్ అయినందు మీకు కాకపోవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ హౌ యూ జనరేట్ ఎన్ ఐడియా ఓన్లీ వెన్ వీఆర్ ఫోర్స్డ్ టు థింక్ వి జనరేట్ ఎన్ ఐడియా నెసెసిటీస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్పడానికి కారణం అది అవసరం ఏర్పడున్నప్పుడు ఆలోచనలు వస్తాయి మామూలుగా ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఒడియాలు పెట్టుకుంటారండి ఏ పరిస్థితిలో తారుమారైతే ఒడియాల వ్యాపారం నిర్వహించవచ్చుగా ఓపిక లేని వాళ్ళు చేతకాని వాళ్ళు కొందరు ఉంటారు కదా అలానే ఏవో తినుబండారాలు ఎవరింట్లో వాళ్ళు పండగలప్పుడు చేసుకుంటారు తిరిగెక్కడిది మనకు స్వగృహ బిజినెస్ ప్రపోజిషన్ ఎసెన్షియల్ దీని లాజికల్ ఎక్స్టెన్షన్ హల్దీరాము పుల్లారెడ్డి గారి స్వీట్స్ సాలరీస్ యొక్క ప్యాకెట్స్ ఎక్సెట్రా అంటే ఒక అవసరం ఉన్నందువల్ల మనం ఆ ప్రొడక్ట్ తో ముందుకు వచ్చామా లేకపోతే ప్రోడక్ట్ తీసుకొచ్చినందువల్ల అవసరాన్ని కల్పించామా మీరేమనుకోకపోతే అంతకుముందు ఎండాకాలంలో ఏ ప్రాంతం సరే అదొక పెద్ద పరిశ్రమ నాలుగైదు రోజులు మామిడికాయలు తెచ్చుకోవటం ముక్కలు కొట్టడం మళ్ళీ తెచ్చుకోవడం కలపడం పెద్ద పెద్ద జాడీలు సంవత్సరం అంతా నిలవుండాలి బంధువులు వస్తారు ఈ సంవత్సరం మనం అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అబ్బో ఎన్ని లెక్కలు ఇప్పుడు ఏముంది రాత్రికి ఫోన్ చేస్తే రేపు ప్రియా పచ్చళ్ళు మరో పచ్చళ్ళు వచ్చేస్తాయి టిన్నులు టిన్నులు వచ్చేస్తాయి మరి వీళ్లలో ఎంతమంది సమ్మర్ లో హౌ బిజీ ఆర్ యూ విత్ యువర్ పికిల్స్ ఎట్ హోమ్ నాట్ మెనీ నాట్ మెనీ are not in that quantity in which you used to do. When you were a child, it was a big exciting opportunity in the summer. Why is that not there? We have to kill the land. We can't kill the land. We can't kill the land. We can't kill the land. We can't kill the land. If we know that our children are perishable, we can't kill the land. దా టెక్నాలజీ వల్ల టమాటా జ్యూస్ తయారు చేసుకుని సూప్ తయారు చేసి ఎయిర్ టైట్ షీల్డ్ ప్యాకెట్స్ లో పెడుతున్నందువల్ల అది పెరుశలైన వల్ల నష్టమేమైంది నో ప్రాబ్లం అట్ యు ఆర్ ఇంటెలిజెంట్ కన్వర్ట్ ఇట్ అంటే నేచర్ తీసేసి ఎప్పుడు ఓ పక్క డెవలప్మెంట్ వచ్చి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆ ప్యాకింగ్ ఆ ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల వన్స్ యూ ఓపెన్ యూజ్ ఇట్ విత్ ఇన్ వన్ మంత్ టిల్ దెన్ ఇట్ ఈ రీటైన్స్ ఇట్స్ ఫ్రెష్నెస్ సిక్స్ మంత్స్ దాకా వన్ ఇయర్ దాకా ధోకా లేదు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి మనకన్నా సంపన్న దేశాలు ఎలా ఆలోచించడం వల్ల అభివృద్ధిని సాధించాయి మనం ఎందుకు వెనకబడి ఉన్నాము ఎందుకు ఆలోచించలేకపోతున్నాము మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ నాసా ఇన్ సిలికాన్ వ్యాలీ ఆర్ పీపుల్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజన్ అక్కడికి వెళ్తే మనకేదో కొత్త బల్బులు వెలుగుతున్నాయే భారతదేశంలో ఉంటే బల్బులు వెలగటం లేదేమిటి ఆలోచించిన ఆలోచించకపోయినా జీతం అనే సార్ ఎందుకు ఆలోచించాలి ఇవి మనకు ఉన్నటువంటి కన్స్టెక్ట్స్ ఓకే బిజినెస్ ఐడియా జనరేషన్ నెక్స్ట్ ఈజ్ అవాల్యువేషన్ ఈ మూడు అయిన తర్వాత నాలుగో పదం వస్తుంది అవునయా ఐడియా అంటే ఉంది అదిగో మీరు చాలా తేలిక అడిగారు సార్ వాళ్ళని బిజినెస్ అని చెప్పిన ఉంది గాదుల పరిశ్రమ ఏదో నగల పరిశ్రమ ఏదో మరి ఇంకో సౌందర్య పోషణ పరిశ్రమ అని చెప్పని ఎవరెవరు రాసేస్తారు సార్ చాలా తేలిక మాకేమో ప్రశ్నలు అడగమన్నారు ఎక్కడ స్టార్ట్ అవ్వాలో తెలియదు ఎక్కడ అండవాలో తెలియదు ఏ ప్రశ్న అడిగితే ఏం ప్రమాదమో తెలియదు మీరే ఎదురు ప్రశ్న అడగొచ్చు ఇన్ని టెన్షన్స్ ఉన్నాయి మాకు వాళ్ళు చూడండి హాయిగా మీరు పక్షపాతం సార్ లైట్ వర్క్ వాళ్ళకి ఇచ్చారు హెవీ వర్క్ మాకు ఏమో తెలియదు నాకు ఏది లైటో ఏది హెవీనో మన మీద ఆధారపడి ఉంటుంది ఏది లైటో ఏది హెవీనో శివధనస్సు ఎత్తరా అంటే చేత రావణాసురుడు ఇది నా గురుని చాపము నీ ఎత్తుట మహా పాపము అని పక్కకి వెళ్ళిపోయాడు అది వచ్చింది ఎందుకు ట్రై చేస్తే సీతమ్మ దొరుకుతారు కదా ఆ తర్వాత ఎట్టాకు కథలో నాకు తెలుసు కదా నువ్వు ఎత్తుకు వెళ్ళిపోతున్నావని చెప్పి శివుడి చాపము ఎత్తితే మహా పాపము పక్క వెళ్ళిపోయాడు ఆయనేమో ఎక్కువ పెట్టమన్నారు అందులో ఎత్తాడు ఎక్కువ పెట్టబోయే విరిగిపోయింది పరశురాముడికి కోపం వచ్చింది థర్డ్ పార్టీకి నీకు అర్థమైందా కథ పరశురామునికి ఎందుకండి కోపం మచ్చలో ఇప్పుడు ఎవరిది శివుడు ఎవరికి ఇచ్చాడు జన గురికి ఇచ్చేశాడు ఆయన ఏం చేశాడు ఇప్పుడు ఆ పాపగా ఉన్నప్పుడు ఆ చాలా ఓ పదివేల మందో ఐదు వేల మందో తప్ప మొగిలేనంతటి బరువు ఉన్నటువంటి దాన్ని ఆవిడ అవలీలగా చేత్తో తోసేసినందువల్ల ఇలాంటి భవిష్యత్తు నా కూతురికి అలాంటి మొనగాడు కావాలి అని చెప్పని ఆయన లెక్కలేసుకున్నాడు ప్రొజెక్షన్స్ ఎస్టిమేట్స్ అవునా ఆయన పరశురాములు పర్మిషన్ తీసుకున్నాడా శివుడే ఏమనుకోలేదు పరశురాములు ఏమిటి మర్చి థర్డ్ పార్టీ అర్థం చేసుకోండి అది పాతది కాబట్టి ఇది కొత్తది విష్ణుచాపం పట ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఊరికే గతెందుకు చెప్తున్నానంటే ఆ క్షణంలో ఏమీ లేదని అనిపించిన చూసే నేర్పరితనం మీద ఆధారపడి ఆంతర్యం తెలుస్తుంది మనకి ఆ చూసే నేర్పరితనం డెవలప్ చేసుకోవటమే బిజినెస్ ఐడియా జనరేషన్ సాక్స్ ఏది వేసుకుంటాం కాళ్లకి చేతులకు వేసుకుంటే గ్లోవ్స్ అంటారు తేడా ఉంది కదా కొందరికి చెమట ఎక్కువ పడుతుంది కొందరికి చెమట తక్కువ పడుతుంది బయలాజికల్ మనకు కారణాలు తెలియవు నాకు తెలిసిందల్లా ఏమిటంటే చెమట పడితే చెమటకు వాసన గుణం ఉంది కాటన్ సాక్స్ అది అబ్జార్బ్ చేసుకుని ప్రతిరోజు పిండకపోతే ఎందుకు చెమట ఎక్కువైనట్టు పొద్దున సాక్స్ వేసుకుని వస్తే మధ్యాహ్నానికో సాయంత్రానికో వాసన రావచ్చు ఆలయర్లా అందుకని ఎవడోవడ ఆలోచించి చెమటను అబ్జార్బు చేసుకుని వాసన రాకుండా ఉండేటువంటి సాక్స్ ప్రొడ్యూస్ చేశారు మామూలు సాక్స్ యాభై రూపాయలు దొరికితే మూడు వందల రూపాయలు బిజినెస్ ఐడియా నీట్ మనిషి అసలు ఆలోచిస్తే మేధస్సుకు పదును పెట్టడం అవుతుంది అందుకే నేను ఉపాయం లేని వాడిని ఊరి నుంచి వెళ్ళగొట్టమని చెప్పారో నేను చెప్తున్నాను అంటే ఊరంటూ ఉన్న తర్వాత అన్ని వ్యవహారాలు అన్ని వ్యాపార వృత్తులు అన్ని మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ నీ నీ రంగంలో నీకు ఆ ఉపాయాలు ఉన్నటువంటి వాడికి నువ్వు కావాలి అంటే నీ నైపుణ్యాన్ని పెంచుకోవాలి సామర్థ్యాన్ని పెంచుకోవాలి పనికొచ్చేతనాన్ని పెంచుకోవాలి అది అలాంటి వాళ్ళు మాకు కావాలి లేకపోతే మాకు అక్కర్లేదు అని మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏమిటి టు క్రియేట్ అసెట్స్ నాట్ లయబిలిటీస్ ఫర్ ది సొసైటీ సమాజానికి ఉపయోగపడేటువంటి మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తులను ఉత్పత్తి చేయటమే విద్యాలయాల యొక్క ఆంతర్యం కావాలి రైట్ ఇన్వెన్షన్ ఇన్నోవేషన్ కొంచెం థిరిటికల్ డిస్కషన్ అంటే కాస్త బ్రీఫ్గా కొట్టేస్తాను దీని గురించి క్రియేషన్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ న్యూ ప్రోసెసెస్ అండ్ టెక్నాలజీస్ నాట్ ప్రీవియస్లీ నోన్ టు ఎగ్జిస్ట్ ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను ఎండాకాలంలో చెరుకు రసం దాగుతారా మీరు మామూలుగా మనకు మొట్టమొదట ఎలాంటివి కనబడేవి చెరుకు పెట్టి ఇద్దరు మనుషులు ఒక మనిషి తిప్పేవాడు స్లో ప్రాసెస్ ఎక్సెట్రా ఆ తర్వాత ఎలక్ట్రిక్ మోటార్ బిగిస్తే ఏమైంది చాలా ఫాస్ట్గా కట్ చేస్తుంది కదా మరి పాత రోజుల్లో ఏం జరిగేది బెల్లం ఎలా తయారవుతుంది చెరుకు రసంతోనే కదా మరి లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ చెరుకు రసం ఎట్లా తయారవుతుంది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి నూనె ఎలా తయారవుతుంది గానుగలు ఉండేవి మిల్స్ తర్వాత వచ్చాయి ఆ విత్తనాల్ని మామూలుగా మనం రోలు రోకలి ప్రిన్సిపుల్తోనే గానుగలతో గనక రుబ్బినట్టయితే నూనె వస్తుంది కదా ఏదైనా ప్రెషర్కి గురి చేస్తే అందులో ఉన్న ఎసెన్స్ బయటకు ప్రాసెస్ అది నువ్వు అది మాన్యువల్ గా చేస్తున్నావా మెషీన్తో చేస్తున్నావా ఎద్దులతో చేస్తున్నావా మైనర్ డీటెయిల్ you will get the essence. ఎసెన్స్ you will విల్ గెట్ ది ఎసెన్స్ హౌ యూ విల్ కండక్ట్ దట్ ఆపరేషన్ మెకనైజ్డా నాన్ మెకనైజ్డా లేబర్ ఇంటెన్సివా క్యాపిటల్ ఇంటెన్సివ్ ఆ కంబైన్డా దిస్ ఈ ఇంపార్టెంట్ పార్ట్ దట్ మస్ట్ understand it it could be a new product it could be a new process or it could be a new technology applied to a product or a process not previously known to exist innovation ante is the transformation of creative ideas into useful applications idea is creative it must be transformed into a useful application by combining resources in new or unusual ways to provide value to society through improved products improved technology or improved services ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లు ఏ సైజులో ఉండేవి పెద్ద హాల్ అంతా ఇప్పుడు ల్యాప్టాప్లు పామ్ ట్యాప్లు మన ఫోన్లలో కూడా దాదాపు కంప్యూటర్ తో కంపీట్ చేసే స్కిల్స్ అన్ని అందులో వచ్చేసాయి ఏమైంది ఒకటి స్టాండర్డైజేషన్ రెండోది మినేచరైజేషన్ మీకు అర్థమవుతోందా మూడవది మల్టిపుల్ బెనిఫిట్స్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ పాత రోజుల్లో మీకు గుర్తుందో లేదో అంటే కొంచెం వయస్సులో పెద్దవాళ్ళు మీ ఇళ్లలో రేడియోలు ఇంత సైజు ఉండేవి గుర్తుందా ఆ టెక్నాలజీ వేరు ఆ తర్వాత తర్వాత రేడియోలు చాలా చిన్నవైపోయాయి రేడియో కూడా అవుట్పుట్ ఇవ్వగలగాలి గ్రామ్ ఫోన్కి అవుట్పుట్ ఇవ్వగలగాలి టేప్ రికార్డర్కి అవుట్పుట్ ఇవ్వగలగాలి అందుకని ఈ టూ ఇన్ వన్లు త్రీ ఇన్ వన్లు వచ్చాయి ఎవడో ఆలోచించాడు కదా ఎవడో ఆలోచించకపోతే కొత్త ప్రోడక్ట్ కొత్త డిజైన్ ఎట్లా వస్తుంది నేను మూడు ఐటమ్స్ కొనే బదులు త్రీ ఇన్ వన్ గా కొన్నట్టయితే అవునా నాకు కొంత డబ్బు మిగులుతుంది మోర్ ఇంపార్టెంట్ అసలేమైనా అపార్ట్మెంట్స్ స్పేస్ మిగులుతుంది ఈ ప్రాసెస్ లో ప్రోడక్ట్ మోర్ కాంప్లికేట్ అవుతుంది మూడు విడివిడిగా కొన్నప్పుడు ఏ ఒక్కటైనా పని చేయబోతే మిగిలిన రెండుతో ఎంజాయ్ చేశాను ఇప్పుడు ఇది పని చేయబోతే మొత్తం మూడు మటాష్ వెస్టర్న్ కల్చర్లో యూజ్ అండ్ త్రో రిపేర్ చేసేవాడు అక్కడ దొరకడు మనది గ్రాట్ గ్రాండ్ ఫాదర్ వాడిన గ్రాండ్ ఫోన్ కూడా అక్కడ అటకం మీద ఉంటుంది మనం పారేయం మనకు మనసొప్ప సాధారణంగా ఏదో బ్యాంకు ఉద్యోగం అయ్యి ప్రతి మూడేళ్లకు ట్రాన్స్ఫర్ అవుతున్న వాళ్ళు అట్లాంటిది వదిలేస్తారు తప్ప మనం పుట్టిన ఇంట్లోనే గనక ఉన్నట్టయితే తప్పకుండా అమ్మమ్మలు నాయనమ్మలు గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ మదర్స్ వాడిన వస్తువులు ఇంకా మన ఇంట్లో ఉంటాయి నన్ను అబద్దాలు చెప్తున్నానా నిజాలు చెప్తున్నాను కదా రైట్ అంత ముందు ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం బంధువుల్ని పిల్లల్ని వాళ్ళని వీళ్ళని పిలిచి మనమే అవస్థపడి చేసేవాళ్ళం ఇప్పుడు ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ఊరు ట్రాన్స్ఫర్ అయితే ఏం చేస్తున్నావు ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ఫోన్ చేయి వాళ్లే వస్తారు అన్ని కట్టేస్తారు జాగ్రత్తగా ఎత్తిస్తారు జాగ్రత్తగా దింపేస్తారు జాగ్రత్తగా సద్దేస్తారు కాకపోతే నువ్వు అక్కడి నుండి చూసుకోవాలి అవసరం ఏర్పడిన తర్వాత ఆలోచన ఏర్పడబోయే ముందు ఆలోచన వచ్చిందా తర్వాత ఎందుకు సార్ మీరు ఇబ్బంది పడతారమే ఉన్నాం కదా కాస్త డబ్బు బారేని మేము పనిచేసి పెడతాం ఇది మనం అర్థం చేసుకుంటే మనకు ఇది అర్థమవుతుంది ఇన్నోవేషన్ ఈస్ గెటింగ్ టు ది ఫ్యూచర్ ఫస్ట్ రేస్ లో ఎవరిని మనం విన్నర్ అని అనౌన్స్ చేస్తామండి దోజు కం ఫస్ట్ మిగిలిన వాళ్ళు ఆల్సో ర్యాన్ కేటగిరీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు వస్తారు మిగిలిన వాళ్ళు మంది ఉంటారు ఎందుకు ఆ పదిహేడు మంది వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ రేస్ లో వాళ్ళు ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేయాలి ఈ రేసుకు సంబంధించిన మటుకు అంతే కదా అయిపోయింది డిసైడ్ అయిపోయింది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆల్ సోరాయన్ ఆల్సో రాయన్ ఆల్ సోరాయన్ అంటే మనం ఎందుకు ఆలోచించాలి ఇలా ఫ్యూచర్ బై డెఫినేషన్ ఈజ్ అన్సర్టెన్ వాట్ ఈజ్ అన్సర్టెన్ ఇన్వాల్వ్స్ రిస్క్ బిజినెస్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డూ విత్ ది పాస్ట్ యుంగ్ టు డూ బిజినెస్ విత్ ది ఫ్యూచర్ డూయింగ్ బిజినెస్ విత్ ది ఫ్యూచర్ వుడ్ ఇన్వేరియబ్లీస్క్ అండ్ వాట్ ఈస్ ది రిస్క్ ఇన్వాల్వ్ హియర్ రిస్క్ టైం రిస్క్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఆఫ్ రెప్యుటేషన్ సవా లక్ష రిస్కులు ఉన్నాయి హాయిగా ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగం మానేసి ఇది పెట్టాడు చెప్పా వద్దని నా మాటకు విన్నాడు కాదు చూడు ఐఎమ్ ప్రూవ్ రైట్ ఇస్ ఐడియా ప్రూవ్ రాంగ్ అని నిందబోపే వాళ్ళు ఉంటారు కొందరు చాలా ట్రెడిషనల్ గా కన్సర్వేటివ్ గా ఉంటారు ఏది కొత్త ఏమరా మా కళ్ళ ముందు ఏం చదువుకుంటే చదువుకున్నావు ఏం చేస్తావు చెప్పు అక్కడ వెళ్లి ఉద్యోగాలు ఆ రెంటెడ్ హౌసెస్లో అతుకులు బతుకులు అవన్నీ నిన్ను ఇక్కడ హాయిగా కూర్చో పొద్దున్నేళ్ళే మన ఇంట్లో రెండు ఉన్నాయి మీకు అర్థం అంతే అరే తాతలు తండ్రులు ఎలా పెరిగారు రా నేనంతే నా జీవితం అంతే నీదంతే రైట్ రాంగ్ గురించి మాట్లాడటం లేదు టెన్షన్లా బట్ ఆ పర్సెప్షన్స్ అనమాటే ఉండిపోతావు నువ్వు సో ఇలా మనం అర్థం చేసుకోవాలి రీచింగ్ ది ఫ్యూచర్ ఫస్ట్ అంటే ఇఫ్ యూ ఆర్ ఎ ఆఫ్ ది రెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ బిలియన్స్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ టు అనలైజ్ కరెక్ట్లీ అండ్ గట్ ఫీలింగ్ ప్లస్ లక్ ఇది మనం డిఫైన్ చేయలేము అదృష్టం ఇది గనక నీకు ఎక్కడి నుంచి వచ్చినట్టు అయితే అద్భుతమైనటువంటి మెస్పరైజింగ్ రిజల్ట్స్ चूप्चल आर्डनर रिजल्ट अदृष्ट बा लेते फेल्यू पात रोज वारा सारी इंसू शुभ्रमेवा शुभ्रम्मा चपंड रोजू उतर कदा वारा सारी కడుగుతారు కడిగినప్పుడు ఏం చేస్తారు నీళ్లు పోస్తారు నీళ్లు పోసి ఆ నీళ్లు చూపుడుతో నీళ్ళు అట్టాలని అట్టి పెట్టారు వాటర్ ట్యాంక్ లాగా కదా తోస్తారు తోసినప్పుడు మొత్తం నీళ్లు పోతాయా పోవు బట్టడుస్తారు మీకు అర్థమైందా నీళ్ళంతా తొందరలో డ్రై అవ్వాలని మరి బట్ట పెట్టి చూడటం అంటే లేకపోతే వంగలి నడు పట్టుకుంటుంది అలవాట్ పని ఇప్పుడు ఏమొస్తాయి ఒక కర్ర ఆ కర్రకో బట్ట అందులో మళ్ళీ ఇట్లా ట్విస్ట్ చేస్తే స్కీజ్ అయ్యి వాటర్ వెళ్ళిపోతుంది ఆ వాటర్ వెళ్ళిపోయినప్పుడు అది రిలేటివ్లీ డ్రై అవుతుంది స్పాంజ్ లాగా అబ్జార్బ్ చేస్తుంది తడి ఉన్న చోట దాన్ని పెట్టడం ఇట్టా ఇట్టా తిప్పడం తీసిన తర్వాత దాన్ని ఇట్లా ట్విస్ట్ చేయడం నీళ్లు వెళ్ళిపోతాయి మళ్ళీ ప్రోసెస్ నడు పనులు అయిపోతున్నాయి నేనేదో ఒక అసూ పడుతున్నా పనులు అవుతున్నా అర్థం దీమాకండి గురించి మాట్లాడుతున్నా నేను లో ఏమైంది యూ కెన్ డూఇట్ ప్రతి పనిని ఎవరైతే గమనిస్తారో ఆ పనిని వేగవంతం చేయటానికి పని బాగా చేయటానికి తక్కువ శ్రమతో చేయటానికి ఖర్చైనా పర్వాలేదు అనేటువంటి ఒక కల్చర్ బిజినెస్ బేసిస్ అవుతుంది ఖర్చు ఉండకూడదండి మీరు వాషింగ్ మిషన్ కావాలండి మాకు కానీ ఫ్రీగా ఇవ్వాలండి ఎవరిస్తాడండి బట్టలు ఉతకడానికి చాలా కష్టం అవునా ఉతికినంత మాత్రం సరిపోతుందండి బాగా చేతులను పెడతాయండి బట్టలు పిండితే డ్రయర్ కూడా ఉండాలండి ఇంకో ఐదు వేలు అవుతుంది డబ్బు మాత్రం వద్దు మూడు వేలకే కావాలి ఆ మూడు వేలు బట్టలు చిరిగిపోతాయి నమ్ముకి పోతాయి అది ఏదేదో అవుతుంది కాబట్టి ఓ పన్నెండు పెట్టి ఐఎఫ్బి మెషిన్ ఏదైనా మనం కొనుక్కుంటే గానీ బట్టలు మామూలుగా ఉండవు బెయినింగ్ లో మీకు గుర్తుందా అండ్ ఐఎమ్ రిఫరింగ్ అబౌట్ థర్టీ థర్టీ ఇయర్స్ ఎగో వాషింగ్ మిషన్స్ గురించి ఆలోచించినప్పుడు బట్టలు పల్చనైపోతాయి రంగులు వెలిసిపోతాయి ఆ బహుశా ఒక యాభై సార్లు వేసుకునే అవకాశం ఉండేటువంటి బట్ట పది సార్లకే పలచనైపోయి చిరిగిపోతుంది అని చెప్పని ముందు ఎక్కువ భయం పెట్టారు ఆ తర్వాత తర్వాత ఇప్పుడు మన లోపనమాట వాషింగ్ మిషన్స్ లేను ఇళ్లు చాలా తక్కువ ఉన్నాయి ఒప్పుకుంటారా ఎందుకండి ఇది ఓ మిక్సరు ఓ గ్రైండరు వాషింగ్ మిషిను ఇవన్నీ ఎందుకు కంఫర్ట్ కంఫర్ట్ ఎందుకమ్మా యువర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అంటే శ్రమ తగ్గి ప్రయోజనం ఉండి ఆనందాన్ని కలిగించేందుకు లేక నాకు ఇష్టమైన పనులు చేయటానికి నాకు సమయం మిగిలవలే ఇరవై గంటల్లో ఇప్పుడు మీ జనరేషన్ గురించి కాదు కానీ యువర్ మదర్స్ అండ్ యువర్ గ్రాండ్ మదర్స్ ఎప్పుడు అందరికైనా పొద్దున్న ఇచ్చేవాళ్ళు రేపు మూడున్నరకో నాలుగు గంటలకు దేవర్ యూజువల్ ఇది లాస్ట్ పర్సన్ టు గో టు బెడ్ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి అందరి అవసరాలు తీరాలి ఆ ముసలాడికి దగ్గొస్తుంది ఈవిడకేమో కాళ్ళు నొప్పి పెడతాయి వంటలు చేయాలి పొద్దునకు ఏదో దోశ ఇడ్లీనో చేయాలంటే పిండినాను పప్పు నాని వేసుకోవాలి అది పొంగకుండా దాని మీద రాయిబెట్టాలి ఇన్ని లిస్ట్ ఆఫ్ పనులు ఎవరికి ఆలస్యమైనా కోపాలు వచ్చేస్తాయి గొడవలు అయిపోతాయి ఎవరికి కోపాలు రాకుండా ఆలస్యాలు రాకుండా పన్ను సవ్యంగా జరిగేటట్టు అందరి తలలో నాలికలా ఉండేటట్టు మనగలిగితేనే ఆ ఇంటి గొడవలు అబ్బో గృహలక్ష్మి కాకపోతే గృహ రాక్షసి మా దేవి పేర్లు పెట్టుకున్న తెలియదు ఇవన్నీ ఎందుకు జీవితాన్ని తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం పొందితే కావలసిన పద్దతిలో సమయాన్ని ఖర్చు పెట్టుకోగలిగితే ఆనందం అనిపిస్తుంది కాబట్టి అంటే నన్ను అడుగుతే పరోక్షంగా ఆనందాన్వేషణ ఈ ఆనందాన్వేషణకు నేను దోహదం చేసే పద్దతిలో అప్పుడేగా మీరు నా దగ్గరకు వచ్చి కొంటారు లేకపోతే నా దగ్గర ఎందుకు కొంటారు మీరు మీ అంటే మీ చెమటోటి సంపాదించిన డబ్బుని మీరు నాకు ఇచ్చేటట్టునే చేయగలిగితే మీకు ఉపయోగపడేటువంటి వస్తువును గనక నేను మీకు ఇవ్వగలిగితే మాటిచ్చిన మేరకు అందులో నాణ్యత గనక ఉన్నట్టయితే దానివల్ల మీకు లాభం కలిగినట్టయితే నమ్మిన మీరు మరొకరికి మరొకరికి మరొకరికి వందల మందికి చెప్తే నా సేల్స్ పెరిగితే నేను కోటి అవకాశం నాకు అక్కడ మెరుస్తూ కనబడుతూ ఉంటుంది కాబట్టి నేను వ్యాపారంలోకి ఎంటర్ అవుతాను మీకు అవాల్యుయేషన్ అర్థమైందండి ద పొటెన్షియల్ టు సీచ్ అదర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ కన్సూమరిజం టీవీస్ అడ్వర్టైజ్మెంట్ ధత్తల పెరిసే తెలుపు కోసం ఆ తర్వాత మరక మంచిదే మరొక మంచిదట ఏవో నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు మరొక మంచిదేమిటి అర్థం చేసుకోండి కోర్కెలు రేకెత్తించటం nay ganaka less wants and you will be more happy ante fontsar meer ekado chaala stha manushullu unnaru ani antaru you want more and more wants i want you to work more and more to earn more so that you spare more earnings for my sake and i want all your wealth and income to be transferred to me as much as possible so that i become richer than your caste parokshanga within brackets adi artham vyaparandlo okay right చిన్న పని చేద్దామండి కాగితాలు ఇచ్చేస్తారా నాకు నేదు కొట్టడం లేదా యూ స్టార్టెడ్ లవింగ్ యువర్ ఐడియా సో మచ్ యూ డోంట్ నాట్ టు పార్ట్ విత్ ఇట్ మీరెవరు నాన్ పార్టిసిపెంట్ ఏమమ్మా మీరు రాశారా ఇవ్వమ్మా నాకు ఎప్పుడో పొరపాటునెవడన్నా పిలుస్తే వాడుకోవడానికి పనికొస్తుంది అన్ని ఐడియాలు నాకు వస్తాయని ఏమన్నా గ్యారంటీ ఉంది ఏమిటి రాయండి మీ పేర్లు రాయక్కర్లేదు నేను మిమ్మల్ని వచ్చి అడగాను ఏమైంది మీ ఐడియా మొదలెట్టారా లేదా అని ఇట్ ఈస్ జస్ట్ అండ్ అకాడమిక్ డిస్కషన్ టు ప్రాంప్ట్ యున్ విల్ కలెక్ట్ దెమ్ అమ్మా కాస్త కలెక్ట్ చేసి పాస్ నాకు ఓకే ఇక్కడ మన యుగంధరులు ప్రశ్నలు నాన్ రైటింగ్ పార్టిసిపెంటా ఏమ్మా ఎంత చవి తల్లి పెన్ను లేదా రాసిన వాళ్ళు పెన్ను దానం చేయండి అమ్మాయి ఇదిగో పెన్ను తీసుకు ఇద్దరు కొడవలకు రాయండి కొని పరాలా ఇవ్వ ఇవ్వచ్చండి అదే చూసా రెండోది నే చెప్పిందే రాసి మళ్లీ నాకు నాకే నైవేద్యం పెడుతున్నారేంటని చూశా నేప నాకు అర్థమైంది partly business but ought not to be purely exploited. That's the success of them. Pass it on to the people sitting in front of you. What? What did you do? What did you do? What did you do? What did you do? What did you do? I'm the prospective entrepreneur. I'm the అలానా ఇప్పుడు మనం మార్చిస్తేం కావాళ్ళని మాస్ బాప్టిజం లాగా మత మార్పిడి సార్ ఇప్పుడు నాకు ఎడం చేతి వైపు నుంచి ఎక్కువ స్లిప్స్ వచ్చాయండి అంటే మీకు అర్థమైంది కదా స్ట్రెంగ్ పోయి ఉంది ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగు ప్రశ్నలు అడిగారా రెండు ఐడియాలు చెప్పారనేది పాయింట్ కాదు మై అసెస్మెంట్ దట్ దిస్ మస్ట్ బి ది టాపిక్ ఫర్ ది పీపుల్ ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హ్యాస్ రియల్డెడ్ రిజల్ట్స్ అని చెప్తున్నా సో మై రిస్క్ హాజ్ బీన్ మీనింగ్ ఫుల్ అని అయిపోయిందా ఇచ్చి కదా అమ్మా గుడ్ if i am just one more player in the market and i am walking on the path already trodden by others this is less but even then it is not that easy i have to make lots of calculations about what is the total market who are the leaders or competitors what is their market share in what is so special about my product will it be that easy or difficult for me to ask people to shift their loyalty brand loyalty and a concept undi but your calgate toothpaste vaartunnaru ankonde meer calgate maane seshi naa toothpaste vaade tattu to cheyali sadahamanga saadhyama kavalante namukunna devunna aina maanesthangaani calgate toothpaste maatram mana maanam anta commitment untane mana toothpaste gurinchi em cheyalu appudu ఆ మధ్య అడ్వర్టైజ్మెంట్ వచ్చేది మీరు వాడే ఉప్పులో మీరు వాడే పేస్ట్లో ఉప్పుందా అని పొడు కత్తితో పొడి చేసినట్టు మీరు వాడే పేస్ట్లో ఉప్పుందా అని అడిగేవారు వాడిటప్పుడు దిక్కువేసు పేస్ట్లో ఉప్పు ఉంటుందా అని పాత రోజుల్లో ఉప్పు పెట్టి బెల్లం పెట్టి బొగ్గు పెట్టి పళ్ళతో ఉప్పుకునేవాడు అది వేరే విషయం వీడి తెలియదు కదా మోడ్రన్ ఫెలో వీడు తెలీదు అంటాడు ఉప్పు లేకపోతే అదేం పేస్ట్ ఇదిగో ఉప్పు పేస్ట్ వెంటనే వాడుకోహో ఇవాళ సాయంత్రం ఏది కొడుకు రాలి रेके थीर्च को रेके नी जेबूल खर्चपे नक्सेफुल बिजनेस मैन लम फेल्यूर्ज बिजनेस मैन इधक अर्थम सो न्यू प्रोडक्टते प्रोडक्टते रिस्क तक ट्रईड अं आलो टेस्ट सैमे मार्केटते रिस्क एक्जिस्टिंग मारक रिस्क तक న్యూ ప్రోడక్ట్ న్యూ మార్కెట్ అయితే మహా ఎక్కువ మధ్యలో మిగిలిన వస్తాయి ఓల్డ్ ప్రోడక్ట్ ఓల్డ్ మార్కెట్ అయితే రిస్క్ తక్కువ టూ బై టూ టేబుల్ ఏది కొత్త ఏది పాత రెండు కొత్త అయితే రిస్క్ ఎక్కువ రెండు పాత అయితే రిస్క్ తక్కువ రెండిట్లో ఒకటి కొత్త ఒకటి పాత అయితే ఆ మేరకు మార్పు మామూలుగా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ సరే ఆయన ఉంది ఇంకెవరికైనా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా రెండు మామూలుగా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ప్లస్ రిస్క్ ప్రీమియం ఈజ్ టు సారీ రిస్క్లెస్ రేట్ ఆఫ్ రిటర్న్ ప్లస్ రిస్క్ ప్రీమియం ఈజ్ టు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని ఫైనాన్స్ లో ఒక నిర్వచనని చెప్తాం అంటే ఉదాహరణకు ఏమిటి వచ్చిన ఎగ్జాంపుల్ ఎవరెవరు కావాలి మేడం అడుగుతాను అమ్మ మీ దగ్గర ఇందా కోటి రూపాయలు ఇచ్చానా వదిలేండి వేరే ఎగ్జాంపుల్ ఓ లక్ష రూపాయలు ఇస్తాను ఆ లక్ష రూపాయలు అందే ఉందమ్మా ఒకటే దాని పక్కన ఏడు సున్నాలు పెట్టండి కోట్ అయిపోలా మీ దగ్గర ఉన్నది ఇంకోసారి పెడితే పది కోట్లు అవుతుంది ఇంకోసా పెడితే వంద కోట్లు అవుతుంది సాక్షాత్తు లక్ష్మీదేవులు మీరు బంగారు తల్లు మీకు మీరు తలుచుకుంటే ఎంత సృష్టించలేరు మీరు మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయమ్మా బ్యాంకులో మీరు ఎఫ్డీ పెట్టారు ఎంత వస్తుంది వడ్డీ ఫోన్లే తల్లి ఏదో ఒకటి చెప్పు ఏదో ఎయిట్ పర్సెంట్ వస్తుంది ఎయిట్ నేను అంటాను ఏమిటా 8% పర్సెంట్ నాకు ఇవ్వు నేను ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తా మీరు ఇస్తారా మీరుండీ ఆవిడ మీరు ఫైనాన్స్ వాళ్ళు కాబట్టి ఆలోచిస్తారు ఎవరో ఒక మీరు ఫైనాన్సా కదా మీరు చెప్పండి మీ దగ్గర లక్ష రూపాయలున్నాయో బ్యాంకులో ఎఫ్డీ పెట్టారమ్మా నేను అదేమిటమ్మా నేను పదహారు ఏళ్ల నుంచి పరిచయం మీ నాన్నగారు మా నాన్నగారికి పరిచయం మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అవునా ఆ బ్యాంకులో పెడతారేమిటో ఆ లక్ష రూపాయలు నాకు ఇవ్వండి నేను మీకు ప్రతి నెల పువ్వుల్లో పెట్టి వెయ్యి రూపాయలు మీకు ఇచ్చేస్తాను నిజానికి ఇది క్యాల్కులేట్ చేస్తే థర్టీన్ పాయింట్ చిల్లర ఇంట్రెస్ట్ అవుతుంది మీకు తెలుసా ఏ ఎయిట్ పర్సెంట్ దండగా మీరు ఇన్ని సంవత్సరాలు నాకు అసలు మీరు మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయని చెప్పి లక్ష రూపాయలు ఉన్నాయని చెప్పి అన్నే మీకు చెప్పారు మీరు కొంచెం మెత్తబడతారు ఆశ మీకు అర్థమవుతుందా నేను కదా దుర్మార్గుడు అడిగితే దుర్మార్గుడు అయినట్టు అయితే ఆ ఎక్స్ప్లాయ్ చేయడానికి నేను మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నా ఇదానికి మర్చివాడిని అనుకుందాం అవునా నాకు వ్యాపారంలో బోల్డ్ లావాదేవీలు ఉంటాయి లక్ష రూపాయలు నాకు పదే కోటి రూపాయలు ఉన్న వ్యాపారం ఉంది నాకు లక్ష రూపాయలు మీ దగ్గర తీసుకుంటే రూపాయలు మీకు ఇవ్వడం నాకు కష్టం కాదు ఇలా బోల్డ్ అంత మంది నష్టపోయారో లాభపడ్డారో పక్కనట్టు పెడదాం అది కాదు నేను డిస్కస్ చేస్తోంది నాకు కావలసిన పాయింట్ ఏమిటంటే ఇక్కడ మీరేమిటి బ్యాంకు లో ఎయిట్ వస్తుంది ఈయన గనకి ఇచ్చినట్ైతే 12% పర్సెంట్ ఇస్తా అంటున్నాడు దిస్ ఫోర్ పర్సెంట్ ఎక్స్ట్రా ఈస్ ది అట్రాక్షన్ ఫర్ మీ టు క్లోజ్ ది బ్యాంక్ అకౌంట్ అండ్ గివ్ ది మనీ టు దిస్ పర్సన్ అక్కడేమో నేషనలైజ్డ్ బ్యాంకు సెక్యూర్డ్ ఇక్కడ ఒక ఇండివిజువల్ అన్సెక్యూర్డ్ బట్ ది ఫోర్ పర్సెంట్ త్రీ మేము ఎడిక్వేట్ ఫర్ మీ అని మీరు డిఫైన్ చేసుకున్నారు ఆమె క్లియర్ రేపు పొద్దున ఇంకో కథనం వచ్చాడు మీ దగ్గరకు వచ్చి ఏమిటా విష్ణాదానికి ట్వెల్వ్ పర్సెంట్కి ఇచ్చారా నేను ఎంత మంచి వాడినో మా ఊళ్ళో అడగండి మా ఊరేమిటో మీ పేరు చెప్పలే ఇంకా మా ఊరి పేరు చెప్పలా నేను ఎంత మంచివాడినో మా ఊళ్ళో అడగండి అవునా నేను ఎయిటీన్ పర్సెంట్ అన్నాడు ఇంకొంచెం మెత్తబడ్డా మనం మీకు అర్థమవుతుందా మనిషి బలహీనత ఎగ్జాక్ట్లీ ఈ మనిషి బలహీనత మీద దెబ్బ కొట్టడమే వ్యాపారస్తుడు ముఖ్యంగా మోసం చేసే వ్యాపారస్తుడు చేస్తున్నటువంటి పని మీరేం చేస్తారంటే బాగుండదు అని మాకు పాత తెలిసినాయనండి లక్షాఖండి నా దగ్గర ఒక పదివేలు ఉంది ఆ పదివేలు ఇస్తాను మీరు ఎయిటీన్ ఇస్తారా అని ఇలా మనం ఊబిలో దిగుతాము ఎదుటివాడు తెలియగల మనల్ని ముంచుతాడు అది వేరే విషయం రిస్క్ గురించి అది క్రియేటివ్ ఇమిటేషన్ తర్వాత చదువుకోండి ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్ ది రియల్ విన్నర్ ఇస్ ది కంపెనీ దట్ క్యాన్ మేక్ సంథింగ్ వాల్యుయబుల్ త్రూ ఇన్నోవేషన్ నాట్ ది ఇన్వెంటర్ who happens to come up with something that the market may or may not want. One of them gets big super dark, the other ones alwaysports... …but the culture words... …sort of the people in the country – if you have nubi in the world... ...when a multiple customer overrauen, one of the people who MUSIC… …in it's local ten… Ah, their million cro account of creativity is different. The whole siihen thing for you, it's alright. And the link that pertains the user to know… వాడు ఆ మూడు లక్షలు నాకు ఇచ్చిన దాంతో మూడు కోట్లు ముప్పై కోట్లో వాడు సంపాదించుకున్నాడు ఇన్నోవేషన్ హ్యాపెన్స్ వెన్ యు ఫిగర్ అవుట్ హౌ టు మేక్ మనీ ఫ్రమ్ ఎన్ ఇన్వెన్షన్ అది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ ఓకే నెక్సిస్టీ ఈస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ప్రాఫిట్ మోటివ్ అండ్ క్రియేటివిటీ ఆర్ ది పేరెంట్స్ ఆఫ్ ఇన్నోవేషన్ టెక్నిక్స్ ఫర్ ఇన్నోవేషన్ ఏమిటి క్రియేటివ్ థింకింగ్ లో ఎక్కడో మేము మేము చెప్పేటువంటి ఫ్రేజెస్ ఏమిటది సబ్స్టిట్యూట్ సింప్లిఫైడ్ ఫై మినిఫై అంటే మినిమైజ్ చేయమని పుట్టు అదర్ యూజర్ ఎలిమినేట్ రివర్స్ రియరేంజ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఏకాదశి సూత్రాలు నేను టైం ఉండదు వారే నమ్మకంతోనే తెలియదు క్రియేటివిటీ ఇన్ టీచింగ్ అని నేను మామూలుగా ఎకాడమిక్ స్టాఫ్ కాలేజీకు చెప్తాను కుర్చీల గురించి ఇతరత్ర అందులో రిఫరెన్సెస్ ఉంటాయి అది వేరే విషయం కావాలంటే इेल पंपे पवर् पाइं प्रसन्न पंप वीट एक्सपेन डैरेक्ट रिवेबी वीर के हिंटे ऊर्को विजेस अरुण वेदिकायट हाईवे అది పంచాయతీ అరుగు లేకపోతే పెద్ద ఇంటి ఎదురుగుండా ఉన్నాడో హాయిగా అంటే ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా కంఫర్టబుల్ గా కూర్చోవటం అలవాటు కావాలి కంఫర్ట్ అంటే ఏమిటి ఎలా ఉండాలి ఎన్ని షేప్స్ ఎన్ని ఆల్టర్నేటివ్స్ అవన్నీ మళ్ళీ హ్యూమన్ ఇంజనీరిటీ మీద ఆధారపడి ఉంటాయి నీట్ టు క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ పీపుల్ ఆర్ ఎంకరేజ్ టు జనరేట్ ఐడియాస్ దెన్ the challenge becomes how to screen ideas to find the best opportunities then da bilcheppa amma rando moodo nalugo ekkuvadd business proposals meeku unnaayirayandi andulo nunchi prioritize cheyandi given the option this is the first one i would prefer ante em jarugutondi screening you have done it because in example jeptanu ఈ మధ్య ఏమైనా చీరలు అవి కొన్నారా కొనే ఉంటారు కదా కొనలేదా కొనలేదా అదేమిటమ్మా కొనలేదు షాప్కి వెళ్ళినప్పుడు ఏమీ అడుగుతారు తల్లి లేటెస్ట్ డిజైన్స్ అడుగుతారు అంటే ఎవడో ఒకడు క్రియేటివ్గా కొత్త రంగులు కొత్త డిజైన్లు ఆలోచిస్తూ ఉండాలి కదా రైట్ కంపెనీ వాడు ఓ ఐదు వేల ప్రొడ్యూస్ చేశాడు మన కోట హైదరాబాద్కు యాభై వచ్చాయి అవునా ఆ యాభై మంది కట్టుకు తిరుగుతూ ఉంటారనుకోండి మనకెంత తలవంపులు సిగ్నేచర్ డిజైనర్ శారీస్ కావాలి లేక మామూలు మంచి బట్ట కొనుక్కుని మనమే సొంతగా ఎంబ్రాయిడరీ చేసుకుంటాం లేక ఎంబ్రాయిడరీ చేసేవాడికి ఇస్తాం బట్ట మూడొందలు డిజైన్ మూడు నేను అబద్ధం చెప్పానా అనుభవం ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అంగీకరిస్తున్నాడు ఎంత భర్త మూడు వందల ఐదు వందల రూపాయలు అండి ఐదు గజాలు ఐదు వందల రూపాయలు డిజైన్ మాత్రం మూడు రూపాయలు ఎంబ్రాయిడర్ అందులో మళ్ళీ జరిగి ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అద్దాలు ఉండాలి మెరుస్తూ ఉండాలి ఇవన్నీ ఒక అంటే ఏంటి నా దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నేను అర్థం చేసుకుని ఆ వెర్రి కలిగించాను మీలో నా బిజినెస్ సక్సీడ్ అయ్యింది పాయింట్ అర్థమైందా అసలు నిజానికి మనం హ్యాండ్ మేడ్ నుంచి మెషీన్ మేడ్ కు వెళ్లి మెషిన్ మేడ్ నుంచి మళ్లీ నేను డైవర్ట్ అయ్యి హ్యాండ్ మేడ్ కు మిమ్మల్ని లాగగలిగానంటే ఎంత బలమైనటువంటి అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ నేను పెట్టుకున్నానో ప్రధానంగా పెద్దవాళ్ళు ఇంట్లో పెళ్ళవుతోంది అనుకోండి మామూలుగా వాళ్ళు కంచికెళ్ళు బెనారస్ కెళ్ళు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు చీరలు కొనుకొచ్చుకుంటారు అమ్మా ఈ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో ఎవరి దగ్గర లేని రంగులు డిజైన్లు మొత్తం డెబ్బై ఎనిమిది సార్లు నేను మీకు సప్లై చేస్తాను మీకు అర్థమైందా అంతే సో ఇప్పుడు మీకు రిస్క్ అర్థమైందా నే బాగా చేస్తే ఈ మొత్తం ఈ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నటువంటి గ్రామాలని నావే డబ్బున్న వాళ్లే కాదు అంత లేని వాళ్ళు కూడా కొంచెం నాకు వాళ్ళు గ్రీన్ శారీ మీద వేయించుకున్నారు నాకు నచ్చలేదండి వైలెట్ అంటే నాకు ఫేవరెట్ రంగు అండి ఆ వైలెట్ మీద నాకు ఈ డిజైన్ వేసి పెడతారా ఏ డిజైన్ అయినా వేసి పెడతారమ్మా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే సో ఇప్పుడు నేను కొంచెం కామర్స్ మాట్లాడబోతున్నాను కొంచెం భరించండి ఎందుకంటే ఎవాల్యుయేషన్లో మరి చివరికి అది ఏమవుతుంది అన్న ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి ఓన్లీ రోజు can look at, look through, visualize, make calculations, assumptions, and then tell they will be able to. Impact is the same, then repeat it. What do you think about it? Space is the same. We are going to explain individual letters. Ah, that's right. That's okay. Acronym create. Acronym create. We are creating a sense of sense. ఇప్పుడు మామూలుగా ఇంపాక్ట్ అని ఊరుకుంటే ఐపుల్ స్టాఫ్ ఎంపుల్ స్టాఫ్ పీపుల్ స్టాఫ్ అంటే ఏదో ఉంది ఏమిటది నేను చెప్పాక తెలుస్తుంది అది వేరే విషయం ఐఎమ్స్కింగ్ యూ టు చుక్కలు పెట్టారా చుక్కలు లేవు అందులో చుక్కలే ఇద్దరే కాస్త కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అని చెప్పని చెప్పారు ఇద్దరే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉన్నారన్నారు మిగిలిన వాళ్లకు మరి కొంచెం మీకు చెప్పాల్సిన అవసరం ఉందేమోనన్నా చాదస్తం కొద్దీ చెప్తున్నాను భరించండి ఏం చేస్తాం మరి వచ్చి కూర్చున్నారు కదా కాకపోతే సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయి బిజినెస్ పెడదామనుకుంటున్నానని అంటే మీ వాళ్ళు ఏమంటారో నా తెలియదు అది నా రెస్పాన్సిబిలిటీ మాత్రం కాదు చెప్పేది వినండి అంతే ఓకే ఇప్పుడు నేనేం చేశాను అవి కాస్త పెద్దగా ఉండేటట్టు చేశాను అంటే అవి గురించి చెప్తానని అర్థం ఇన్వెస్ట్మెంట్ ఆ తర్వాత వర్ష క్రమంలో రావటం లేదు మధ్యలో ఎంపీలు ఎమ్మెల్యేలు కొందరు జైళ్లలో ఉన్నారు కొందరు బయట ఉన్నారు బయట ఉండవలసిన వాళ్ళు లోపలున్నారు లోపల ఉండవలసిన వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళు వదిలిపెట్టి ఏ దగ్గరకు వచ్చారు ఏమిటాయి s stands for activity adeti chepta adrathu c c stands for cost adrathu m enakkochcharu malli m for margin adrathu t t for turnover adrathu p y e inga yela anta సో అది ఇంపాక్ట్ ఇప్పుడు బోర్డు మీద జాస్తి పెట్టారు పర్వాలేదు లేదు కనబడుతుందని అనుకుంటున్నాను ఎట్టు కూర్చున్న వాళ్ళకైనా మామూలుగా డీటెయిల్డ్గా చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు టీ ఆ తర్వాత వచ్చిందా చెప్పలేదేమమ్మా టీ చల్లారిపోదు కదా బ్రేక్ ఏముంది అందులో సిలబస్ ఎగ్జామా పాడా బ్రేక్ అండి పదండి టీ తాగిపోతే అధర్మం అయ్యాబోయ్ ఇక్కడ జాయిన్ అయిపోయాం